ప్రార్థన చేస్తామండి దేవుని వాక్యాన్ని అందించకమంది ప్రవ్వాట్లాడు నా జీవితాన్ని సరిచేయి ప్రవ్వా మా ప్రవర్తన అంతట్లో మీకు అంగీకారంగా ఉండలాగిన మమ్మల్ని తయారు చేయ ప్రభా అన్న ప్రార్థన మనకు అవసరం విధేయత క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైంది ఆయన వాక్యానికి విధేయత చూపించడం ప్రతి వాక్యానికి విధేయత చూపించాలా ఒక స్థలంలో చూపించి ఒక స్థలంలో విడిచిపెట్టూర్ణంగా ఆయన వాక్యానికి విధేయత చూపించి వాళ్ళ నమ్మకమైన మంచి దాచుడ మంచి దాసు అన్న సాక్షవ ప్రయాసం కొరకు మనం ఈ లోకంలో ఉన్నాం ఆ ప్రయత్నంలో మనం విజయం పొందాలా పశుతురగు దేవా మీకు వందాలైనా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడేవ నిత్యుడగు తండ్రి సమాధానానికి మీకే వదనాలైనా ప్రభా మీ యొక్క వాక్యాన్ని వినడానికి మేము చిదపడుతున్నాం అవును ప్రభా మీ యొక్క వాక్యంలో జీవముంది అవును రాజా నశించిపోతున్న వారిని రక్షించే జీవం ఉంది పాపంలోని ఓ శక్తి అందులో ఉంది ప్రభా రోగం నుంచి విడుదల కల్పించే స్వస్థత కల్పించే శక్తి అందులో ఉంది ప్రభా అటువంటి వాక్యానికి మేము సిద్ధపడుతున్నాం మాతో మాట్లాడండి వాటిని మేము పరిశీలించుకోవాలా స్వీకరించాలా దాని మా జీవితాల్లో అమలు పరుచుకోవాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి సేవ జీవితంలో మమ్మల్ని నడిపించలాగా మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రియా ఈ రోజు మధ్యాహ్నము కొంత దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తా ఉన్నాను కొంచెం ఫ్రీ టైం ఉండే అయితే పోయిన అంటే ఆదివారం నుంచి ఒక వాక్యం నేను వెంబడిస్తుంది ఏంది అంటే మన సేవ జీవితం ముఖ్యంగా ప్రవచనాత్మకమైంది ఎందుకంటే ఆయన ప్రవచనాలని అర్థం చేసుకుని ఆయన రాకడా సంబంధించిన సూచనలు అర్థం చేసుకుని అనేకలని సిద్ధపర్చే సేవా జీవితం అనేది మతపరమైన జీవితంలో మనం లేము కేవలం ఆదరణకరమైన వాక్యం వింటూ అద్భుతాలు చూస్తూ కాలం వేడుకు కలిపే జీవితం కాదు మనది మనం సిద్ధపడాలా అనేకులను సిద్ధపరచాలా అది అటువంటి సేవ జీవితం ఎందుకంటే విషయాలు మనకు బయలుపరుస్తారని కొంతకాలం నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అవుతుంది ఈ సత్యాలు మనం గ్రహించబట్టి అయితే ఆయన ఇంకా బెల్ పడుతున్నాడు ఆశ్చర్యకరంగా ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ అట్లా తయారు చేసిండు మనల్ని ఆ వాక్యం చూస్తున్నప్పుడు అవన్నీ ఆ రీతి అన్ని కలిసి జమ మనకు వస్తున్నట్లు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆదివారం ప్రభు యసేపు జీవితం నుంచి కొన్ని విషయాలు మనతో మాట్లాడే అవి మీకు అందరు తెలుసారు రికార్డింగ్స్ కూడా ఉన్నాయి ఇంటర్నెట్ లో యవసేపు జీవితాన్ని ఏరీతిగా మార్చిండో అదే రీతిగా దాని జీవితంలో కూడా సేమ్ లైఫ్ మనం చూస్తాం ప్యాటర్న్ అదే రీతిగా అనేకల జీవితాలలో ఆ యొక్క విధానాన్ని ప్రభు మనకు చూపిస్తా ఉంటాడు ఎవసేపు జీవితం చూసినప్పుడు చిన్న వయసు కాలం చిన్న వయసు ఉన్నప్పుడే అతను తన కుటుంబం నుంచి వీడుపడడం మనం చూస్తాం వేడుపడడం మనం చూస్తుంటాం తప్పపైన విడవలాగా కనిపిస్తుంటారు మనకి తన అన్నదమ్ముళ్ళు తన అన్నలు ముఖ్యంగా ఎంత కఠినీళ్ళు మనకు తెలుసు పది మంది కదవాళ్ళు పది మంది కఠినీళ్ళు చాలా కఠినీళ్ళు అంత కఠినంగా తమ్ముడిని సొంత తమ్ముడిని వాళ్ళు ప్రవర్తించినట్టు మనం చూస్తున్నాం చాలా కఠినంగా కదా అతన్ని ముందు చంపాలనుకుంటారు సొంత రక సంబంధి తమ్ముడిని చంపాలనుకుంటారు ఎందుకంటే ఈర్ష్యతో కొల్లుతో దాని తర్వాత అతన్ని ఏం చేస్తారు లోయలు పడేస్తారు గుంటల పడేస్తారు దాని తర్వాత మల్ల తీస్తారు మల్ల తీసి ఏం చేస్తారు ఒకరికి అమ్మేస్తారు అయగుప్తు బిజినెస్ మేన్ కి అమ్మేస్తారు ఇంట్లో పనివాన్ ఉంటాడు అక్కడి నుంచి పొత్తిపరి పొత్తిపరింట్లో అతనికి భయంకరమైన శ్రమ అక్కడ నుంచి చెరసలలకు పోవడము చెరసలలో మనం చూస్తాం పానదాయకుడు భక్ష్య కారకుడితో సంభాషించడము వాళ్ళ కలల భావము చెప్పడము ఆయన జీవితం అంతా శ్రమలతోనే గడిచినట్టు మనం చూస్తాం కదా యోసే యోసేపు మన యేస ప్రతినిధి లాగుంటాడు లేక ఏమంటాము మాదిరిగా ఒక ఎగ్జాంపుల్ ఒక టైప్ అంటాం టైప్ అంటాం టైప్ అండ్ షాడో అంటాం ఇంగ్లీష్ లో ఆయన మన ప్రభుకి టైప్ అండ్ షాడో లాగుంటాడు అన్నట్టు పాత నిబంధన కాలపు పుస్తకాలలో తర్వాత అతని జీవితం మనం చూస్తాము ఆ యొక్క కందకం నుంచి కారాగారము కారగారం నుంచి మంచి కీర్తి అయ్యే కిరీటం గొంతుకోవడము ఐగుప్తు రాజు దగ్గర ఫరు దగ్గర ఎప్పుడు ఆ కళా యొక్క భావం బయల్పరిచినాక దాని తర్వాత ఆయన అక్కడ ఇది నా వల్ల సాధ్యం కాదు ఇది జీవంగల దేవుడు అతని ద్వారానే సాధ్యమని ప్రభువు నుంచి మహిమపరుస్తా ఉంటాడు ఆయన యువసేపు జీవితం మనం ఆ చూస్తాం దాని తర్వాత దేవుని బిడల్ని ఏరీతిగా ఈ లోకము గుర్తిస్తుందన్న విషయాన్ని మనము ఫరో యోసపు జీవితంలో చూపించిన ఆ యొక్క విధానాన్ని మనం గ్రహించగలం కానీ మనం అట్టు మనకి బయలుపరిచినప్పుడు అన్న ఈ విషయాలన్నీ ఆశ్చర్యకరంగా ఉంటాయి మన ప్రార్థనలకి జవాబు వచ్చినప్పుడు మనము మనం ఎప్పుడు విరవీగం నా ప్రార్థన వల్ల వచ్చింది ప్రదర్కి నా ప్రార్థనల వల్ల ఆయనకి బాగా అని మనం ఎప్పుడు చెప్పం ఎందుకంటే చేసిన ఎవరు చేసేవాడు అయినా కాబట్టి సమస్త ఘనత ఆయనకి మనం మనం పొందుకోం ఎందుకంటే మనము ఇందాక పాట ఒక పాత్ర అంతే పనికిరాని పాత్ర మనము కానైనా పనికొచ్చేటట్లు తయారు చేసుకున్నాను మనల్ని ఆయన కుమరి పరమ కుమరి ఆయన చేతిలో మనం కేవలం మట్టి పనికిరాని మట్టి హిర్మయా గ్రంథాలను నేను చూపిస్తే ఒక వాక్యం చాలా ఆశ్చర్యకరమైన వాక్యం ఒకసారి నేను పబ్లిక్ మీ సెక్యులర్ మీటింగ్ యాక్చువల్ సెక్యులర్ మీటింగ్ అంటే తెలుసు కదా అంటే ఇట్లాంటి చర్చ్ మీటింగ్స్ కావు పబ్లిక్ మీటింగ్ సెక్యులర్ మీటింగ్ లో ఆ వాక్యం చెప్పిన అసలు నా మైండ్ ఎక్కడ అర్థం కాదు ఇప్పుడు సెక్యులర్ అంటే నాన్ క్రిస్టియన్స్ ఉంటారు కదా నాన్ క్రిస్టియన్స్ హర్మయా గ్రంథానికి వెళ్ళి చెప్పుకుంట పోతున్నా అసలు నాకు తెలియదు అది ఆటోమేటిక్గా కంట్రోల్ నాన్ క్రిస్టియన్స్ అందరు అక్కడ స్టేజ్ మీద అందరుండరు ఆ వాక్యం చెప్పుకుంటే బాధ్యత నా కుమార్కి సంబంధించిన వాక్యం ఈర్మిది కదా దేవుడు చెప్తాడు ఇర్మికి నువ్వు తొలగొ ఊరించి ఒక కుమార్ ఇంటికి పోమారి ఇంటికి పోతే అది చూపిస్తారు ఆ వ్యవస్థ అదంతా దాని గురించి చెప్పి దేవుడు దేవునికి మనము లోబడితే అట్లా తయారు చేసుకున్నాడు నేను నాలుగు చెప్తున్నాను స్టేజ్ మీద అక్కడ పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఉన్నారు నా పక్కన పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఉన్నారు ఆడియన్స్ లో అంతా గొప్ప వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ వింటున్నారు ఏంది టోటల్లీ డిఫరెంట్ దాని తర్వాత ఆ వాక్యం ఒక ప్రొఫెసర్ వేసి ప్రొఫెసర్ చంద్రశేఖర్ చెప్పింది కరెక్ట్ అలా అని ఒక నాన్ క్రిస్టియన్ చెప్తున్నాడు అర్థం అవుతుందా అంటే వాళ్ళకి తెలియదు ఈ వాక్యాలు వాళ్ళు చెప్పినప్పుడు పురాణ గాథలకి చెప్తారు అవి సామాన్యంగా ఉంటాయి విని విని విని విని అందరికి ఇదంతా రొటీన్ ఉంటుంది కానీ మనం చెప్పినప్పుడు టోటల్ ఎందుకంటే పాపం వాళ్ళు తెలియదు ఇవి వాక్యాలు ఇవి కొన్ని వేల సంవత్సరాల నుంచి భద్రపరచబడ్డాయి ధర్మశాస్త్రము రాళ్ల మీద రాతి పడకల మీద రాయబడింది కదా దాని తర్వాత పశువు చర్మం మీద రాయబడింది దాని తర్వాత నేను ఎక్కడో చదివిన చర్మం మీద రాయబడింది వాక్యం బైబిలో ఉంది ఎక్కడ ఇంగ్లీష్ లో బార్జర్స్ స్కీన్ అని ఉంటాయి అంటే తిమింగలము చర్మము చాలా గట్టి లావు ఉంటది దాని చర్మం మీద వాక్యం రాసి భద్రపరుచుకున్నారు ఆ రోజున ఇంగ్లీష్ ఈ బైబుల్లో ఉంది వాక్యం దాని తర్వాత మనం చూస్తాము తాట్యాకుల మీద రాసారా అంటే మన దేశంలో ఉన్నది వాళ్ళ దేశంలో తాట్యాకులు లేవు చెట్టు బెరడం మీద రాసే తర్వాత క్లే పార్ట్స్ మీద రాసారు సున్నంతో తయారు చేయబడ్డ ఆ ప్లేట్స్ మీద వాక్యాలు రాసినట్టు మనం చూస్తాం దాని తర్వాత రాగి రేకుల మీద వాక్యం చూస్తాం దాని తర్వాత ఈ రోజు బైబుల్ పేపర్ మీద మోర్ దాన్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఇయర్ ఎక్కువ పేపర్ గా అనుకోండి ఫోర్ ఇయర్స్ క్రితం పేపర్ మీద రాబడింది ఈ రోజు మొబైల్ ఫోన్స్ లో వచ్చింది ఇంకెక్కడెక్కడ వెళ్ళి వచ్చింది భవిష్యత్తులో ఇంకెక్కడ ఉంటాయి ఎట్లా ఉంటుంది వాక్య అంటే ఎట్లునా గానీ ప్రభు తన వాక్యాన్ని భద్రపరుస్తుండే ఎందుకంటే ఒక తరం వారికి ఇవన్నీ బయలుపరచడానికి మన తరానికి మరి విశేషమైన గ్యాటెట్స్ ఇచ్చేయండి వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి మనం వాటి జాగ్రత్తగా వాడుకోవాలి వాక్యాలు ధ్యానం కొరకు ఒక బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ క్రిటిసైజ్ చేసిండు ప్రేయర్ మీటింగ్ లో అనుకునే విధానంగా నేను నన్ను పిలిచిన ప్రేయర్ కి కండక్ట్ చేయడానికి వాళ్ళ ఇంటి ఒక సేవకుల ఫ్యామిలీ వాళ్ళ పాస్టర్స్ అంత గొప్ప సేవ చేస్తారు వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో కష్టం వచ్చింది అంటే నేను కొన్నిసార్లు చెప్పాను పేర్లు మీరు పాస్టర్ కానీ ఎందుకు చెప్తున్నా మీరు అర్థం చేసుకోవాలా కానీ మీరు అడగద్దు కూడా ఎవరైనా అని ఒక పాస్టర్ కి దయం పట్టి బట్టలు ఇప్పేసి తిరుగుతున్నాడు ఇంట్లో బట్టలు ఇప్పేసి అయితే ఆ పాస్టర్ అమ్మ నాకు ఫోన్ చేసి ప్రజర్ మీరు రావాల ఇట్లా పరిస్థితి అంటే నేను భో ప్రార్థం చేస్తే దయముంది పాస్టర్ గొప్ప సేవకుడు పరసోత్వం పొందుకున్నాడు కృపారులున్నాయి భాషల వరం ఉంది ఆయన ప్రార్థన చేసిన దయాలు పడేట్టు అడిగి స్వసత వచ్చేది ఆయనకే దయ్యమట్ట భక్తుంది ఇక అర్థమవుతుందా నేను ఎప్పుడు మీరు ఎప్పుడైనా అడగొత్తు కేసెస్ మీకు తెలిసిన కేసులు అవి కానీ ట్యాంక్ బాండ్ మీద పోయి దుంకాలనుకున్నాడు చనిపో పాటర్ మేము పోయి ప్రార్థన చేసిన ప్రార్థన చేసినా దేవుడు గొప్ప కారం వాళ్ళ ఇంటి మీద తాయతలు చూపించండి దేవుడు అంటే ఉంటే తా మంత్రాలు చేస్తా ఉంటారు కానీ నీకెదో తగ్గుతాయి నీ మీద గురమే రక్తం ఉంది కదా ఈ వృత్తులు ఇంటికి రక్త దారబంధాలకి రక్తం పూసినప్పుడు మృత్యువు మరణము ఆ ఇంటిని దాటిపోయింది గానీ లోపలికి అడుగు పెట్టలేకపోయింది ఆత్మీయ దృష్టితో అంతే ఏస రక్తం మీ తల మీద ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎటువంటి మంత్రం రాదు ఎటువంటి దుష్టాత్మలు రావు అవి వస్తున్నాయి అంటే నువ్వు ఓపెన్ చేసిన డోర్ నువ్వు ఎవరైనా కావచ్చు దానికి వాడు గొప్ప గొప్ప సేవకులని గొప్ప పడగొట్టింది పాత నిర్బంధ కాలంలో వాళ్ళు తెలియదా ఎట్లా పడగొట్టాలను వాళ్ళు తెలిసి పడగొట్టడం నిన్ను నన్ను కూడా పడగొట్టడం అవకాశం ఇస్తే వాడికి అవకాశం ఇవ్వద్దు అనేసి దేవుడు కయున్తో మాట్లాడతారు కయును నువ్వు ఎందుకు దానికి అవకాశం ఇచ్చిన వాడి గడపయుత పొంచింది పాపం నువ్వు దాన్ని అక్కనే పెట్టాల దాని లోపలికి గానిచ్చినా నువ్వు కయ్యూ లోపలికి దూరింది నువ్వు దానికి అవకాశం ఇచ్చిన కాబట్టి నీలోకి దూరింది కాబట్టి అదే ఆత్మీయ సత్యం ఈ రోజు నువ్వు దానికి అవకాశం ఇస్తే నీ హృదయలకు దూరుతుంది నీ హృదయకు దూరిందంటే విలయ తాండవం ఆడుతుంది నీ జీవితం చాలా న్యాయం ఉంటుంది నీ సాక్ష్యం కలపటి చాలా భయంకరంగా ఉండదు అంటారు సేవ జీవితంలో అందుకే మనము చాలా పరిశుద్ధంగా ఉండాలి చాలా పవిత్రంగా ఉండాలి మన జీవిత సేవ జీవితం ముఖ్యంగా ఎందుకంటే వాడు సురేషంగా పడగొడతాడు ఎందుకంటే ఈ చాలా భయంకరమైన ఆత్మ మతపరమైన ఆత్మలుగా చాలా భయంకరంగా విజృంభించి పనిచేస్తున్నాడు ఎట్లన వీని పడగొట్టాలా ఎట్లన వీణ్ సాక్ష్యం చెడగొట్టాల కాబట్టి మనం ప్రార్థన చేయలే ప్రవ్వా యొక్క ఆత్మ నా నుంచి తొలగించదు ప్రవ్వా అని దావీదరాజు ఎట్లా ప్రార్థన చేసాడు మనం అతను ప్రార్థన చేయలే ప్రవ్వా యొక్క ఆత్మ నా నుంచి తొలగించకు ప్రవ్వ అనేసి తర్వాత నేను పడిపోవడానికి వీల్లేదు ప్రవ్వా నా సాక్షని కాపాడు ప్రవ్వా నా మనసుని కాపాడు హృదయాన్ని కాపాడు నా తలంపులను కాపాడు అన్న కంటి చూపుని కాపాడు నా చెవులను కాపాడు ప్రవ్వా అన్న ప్రార్థన మనకు అవసరం చిన్నపిల్లలాగా మనం తీసుకోవాల ప్రార్థన ఈరోజు చాలా భయంకరమైన దినాలేవి మరి విషయం మన మనటి సేవ ఎందుకంటే ఇటువంటి అనుగరించబడలేదు వాళ్ళు ఈ రీతిగా చూడలేదు ఎందుకంటే వాళ్ళకి అనుగరించబడలేదని ప్రభు చెప్పింది మనతో మనకు అనుగరించబడింది ఇటువంటి విషయాలు కాబట్టి మనం మరీ జాగ్రత్తగా పరిశీలించాలి మన ప్రవర్తనని మనం ఎక్కడున్నా గాని ప్రతి క్షణం ఆయనకి మహిమా కలిగిస్తున్నామా లేదా మన సేవా జీవితం ద్వారా లేక మనం దాన్ని దొంగలిస్తున్నామా అది చాలా జాగ్రత్తగా పరిశీలించుకొని జీవించారు ఈ సేవకులు అవి ఆలోచించారు వాళ్ళు ఆలోచించారు అతిశయిస్తూ అతిశయము ఎక్కువ అయిపోయింది జీవితం ఈ రోజులలో మనం అతిశయించడానికి వీలదు మన సేవ జీవితం కేవలం మహిమపరచడం కోరికే చీకట్లో వారిని వెలుగులో నడిపించే ఆ యొక్క గుణాతిశం కలిగిన ఆ ప్రభునే మనం ప్రకటించాలి అనేక జీవితాలలో కాబట్టి ఈ రోజు నేను మీకు యోసేపు గురించి నేను ఎక్కువ విషయాలు చెప్పలేనుకే ఆదివారం చూసిన యోసేపు జీవితంలో పిట్టి నుంచి ప్రిజెంట్ నుంచి పాలెస్ కి పోయినట్టు ఆయన సేవ జీవితం దాని ఆయన వలన సిక్స్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఇయర్స్ యోసేపు లేకుంటే అది కరువు మొత్తం ఎడారైపడదు కేవలం యోసేపు వలన ఈ రోజు వరకు కూడా ఐగుప్తు దేశం ఉంది ప్రజలున్నది కాబట్టి చూడండి మన సేవ జీవితం ఏరీతిగా మనుషులన్నీ భద్రపరుస్తుంది ఆయన కొరకు అన్న సేవ జీవితం మనము యోసేపు నుంచి నేర్చుకోవాలి కానీ నేను ఈ రోజు మీకు దాని గురించి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే దానియులు జీవితం కూడా అట్లే ఉంటుంది యోగసేపు జీవితం ఏదైతే ఉందో దాని జీవితంలో అదే ఉంటాయి అక్కడ మీకు కొన్ని ప్రవచనాత్మకమైన దర్శనాల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను అవకాశాలు దొరకో వేరే ప్రాంతాలలో పబ్లిక్ చెప్పాలంటే కాబట్టి మీకు కొంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ఇవి మీరు సున్నాసంగా అర్థం చేసుకోగలరు కొంచెం కష్టమే కానీ ఆయనకు సమస్తం సాధ్యం విషయం మనం అర్థం చేసుకోవాలి దానియులు గ్రంథంలో నుంచి ఒక ఒక వాక్యం నేను మీకు చూపిస్తాను ముఖ్యంగా రెండవ అధ్యాయం నిముఖం నిజరుగు వెళ్ళిన దర్శనం గురించి ఆ దర్శనము ఈ రోజు ఎట్లా నెరవేరుతుందనేది నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే కామెంటరీస్ అలా ఉండవు ఫ్రాంక్ చెప్తున్నా ఏ బిబ్లికల్ కామెంట్రీస్ అలా ఉండవు విబిలీతలు కాళీదేశాల్లో కొన్ని ఉంటాయి ఎందుకంటే నాకు మధ్యాహ్నం వరకు చూపిస్తున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపడిన కొన్ని విషయాలు ఎందుకంటే మనకి స్పెషల్ గా ఎందుకు చూపిస్తుండీ తర్వాత మనకి స్పెషల్గా చూపిస్తున్నట్టే అవి వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయా వాక్యానికి అనుగుణంగా ఉన్నాయా అని నేను పరిశీలించుకుంటా ఉంటాను ఇది ప్రభువాళ్ళు కలిగినప్పుడు వాక్యానికి అనుగుణంగా ఉండాలా ప్రభుత్వం కలిగినప్పుడు వాక్యానికి ఆపోజిట్ గా ఉంటాయి వాక్యం కాబట్టి గురించి మనం చూసినాం దానియాల జీవితం ఏదైతే ఉందంటే నిర్మీయ ప్రవచనం ఇర్మియా దాని ఒక కాలం కి సంబంధించిన వాళ్ళు ఇర్మియా కొంత పెద్దవాడు వయసులో ధాన్యాలు యవనస్తుడు కానీ సమకాలీకులు అంటే ఒక టైం కి సంబంధించిన వాళ్ళు ఇర్మియావచనం ఏంటంటే ఇస్రాయల్ ప్రజలు అంటే పరిశుద్ధ జనంగం పాత నిబంధన కాల పుస్తకం ప్రకారంగా వాళ్ళు పరిశుద్ధ జనాం కొత్త నిబంధన పుస్తకం ప్రకారంగా క్రైస్తవులు పరిశుద్ధ జనాం ఇప్పుడు వాళ్ళు పరిశుభనంగం కాదు ఎందుకంటే వాళ్ళు ప్రభుని ధృణీకరించారు కాబట్టి ఎవరైతే ప్రభుత్వ స్వీకరిస్తారో రక్షణ స్వీకరిస్తారో వాళ్లే పరిశుద్ధ జనంగం ప్రభుని ధృణీకరించిన పరిశుద్ధ జనంగం కాదు కానీ బైబుల్ అంతటా పరిశుభనం ఒకటే ఎవరంటే ప్రభుని సొంత లక్ష్యంగా స్వీకరించి ఆయన కొరకు జీవించే వాళ్లే పరిశుత జనాంగం అది అబ్రామ్ తో చెప్పిన వాక్యము దళిత రాష్ట్రపత్రి పౌలు మనం చూపిస్తారు మూడవ అధ్యాయంలో క్రైస్తవులే ఆ పరిశుత జనాంగం క్రైస్తవులే అబ్రామ్ సంతానం తేటగా చెప్తారు కాబట్టి ఇస్రాయల్ సంబంధాలు ఇస్రాయలు కారు అని రోమన్ రాష్ట్రపత్రిగా తొమ్మిది అధ్యాయంలో మనం చూస్తాం పౌలుకి ఆ విషయాలు అంతగా బయలుపరచబడ్డాయి పరిశుత జనంగము కేవలము యేసు ప్రభుని వెమనించే వాళ్లే కాబట్టి అబ్రాహంకు చేసిన వాగ్దానములన్నీ తన సంతానం నేను చెప్పిండు కాబట్టి ఎప్పుడైతే నువ్వు ప్రభు నన్ను పరిశుధ జనంగా మార్చుకోవడం నువ్వు సంపూర్ణంగా స్వీకరిస్తావు అనుమానించకుండా ఈ వాగ్దానం నీకైతే ఈ ప్రాఫెసీస్ అని నీకు అర్థమైతాయి లేకుంటే కావు హండ్రెడ్ నేను చెప్తున్నా ఈ ప్రవచనాలు ఎట్టి పరిశుభ్రలో ఎందుకంటే ఇవి నా కొడుకు రాయబడ్డా నువ్వు నేను కాదు బ్రదర్ పశుధ జనంగా వాళ్ళు బ్రదర్ అనేసి నీ యొక్క జేష్వ హక్కుని అమ్మేస్తున్న ఈ రోజు జీవితం క్రైస్తవులని జ్యేష్లుగా తయారు చేసి ప్రథమ ఫలంగా చేసిన తొలిదండ్ర సభలో పావులు చెప్తాడు నువ్వు పాప జీవితం నుంచి బయట రావడం వలన నిన్ను ప్రథమ ఫలంగా ఆయన కొనుక్కున్నాడు ఏర్పరచుకున్నాడు నిన్ను అంటే నువ్వే ఆయన సంతానం కాబట్టి నీ కొరకు రాయబడ్డ ఈ వాక్యాలు నీ రాయబడ్డ ఈ ప్రవచనాలు నీ రాయబడ్డ ఈ ఆశ్రదలు నువ్వు స్వీకరించాలంటే నువ్వు ఈ సత్యాన్ని గ్రహించాల నన్ను యూధంగా మార్చుకున్నాడు రంగ రాష్ట పత్రిక రెండవ అదే మనం ఎప్పుడు చూస్తా ఉంటామని అంతరంగ మందు మనల్ని యూదులు కాబట్టి శరీరంగా యూద దేశంలో పుట్టిన అబ్రాహ్ సంతానం ఎవరంటే యేసే అని గల్పుది మూడవ తేమ పదహారు వర్షాలు చూస్తాం యేసు ప్రభు ఆ యొక్క సంతానము ఆయన పక్షంగా ఉన్న మనమే ఆయన సంతానం అయి ఉండి అబ్రాహ్ములు కాబట్టి యేసు ప్రభు మనల్ని అబ్రాహ్ సంతానంగా మార్చుకుని ఈ ప్రామిసెస్ అన్ని మనకి ఇచ్చిండు ఆ సీక్రెట్ ఆ సత్యాన్ని గ్రహించకపోతే ఈ ప్రామిసెస్ నీకు వర్తించవు అనే సినిమాని ప్రభ నాకు ఎందుకు రాట్లేదు అని నువ్వు ఆయనని ధృవీకరించడానికి వీల్లేదు ఆయన ప్రశ్నించడానికి వీల్లేదు ను ఆ సత్యాన్ని గ్రహించలేదు ఆ సత్యాన్ని గ్రహించినప్పుడు నీకు స్వతంత్రం వస్తుంది విడదల కలుగుతుంది కాబట్టి ఇవన్నీ నీ జీవితంలోనికి రిలీజ్ అయిపోతాయి ఈ వాదనాలు ఈ ప్రవచనాలు చాలా తేటగా చూడగలవు కాబట్టి నేను ఒకటి చూపిస్తాను మీకు నేను మధ్యాహ్నం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది సరే నాకు చాలా హిస్టరీ పుస్తకాలు బాగా చదివేవాణ్ణి కాబట్టి నాకు ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ గా అలైన్మెంట్స్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి ఒక దశలో నెరవేర్నాయి ఇంకొక దశలో నెరవేరుతున్నాయి ఎందుకంటే ప్రవచనం అనేది కూడా ఒక జీవం కదా అది వాక్యవాడ జీవం కాబట్టి ఒకసారి నెరవేరేది అది ఎండు కాదు అవి తిరిగి తిరిగి రప్పిస్తాడు ప్రభు ప్రసంగిలో మనం చూపిస్తాడు అవి తిరిగి తిరిగి రప్పిస్తున్నాడు కాబట్టి ఈ ప్రవాసాన్ని తిరిగి తిరిగి నెరవేరుతుంటాయి నేనిప్పుడు అవి మీకు చూపిస్తాను చూడండి దానిలో గ్రంథము రెండవ అధ్యాయము మొదటి ఆరు వర్షాలలో నెమ్కద్ ఒక దర్శనం కలిగింది అది ఎవ్వడు చెప్పలేడు ఎవరికి ఈయన చెప్పలేదు రాజు ఏ దర్శనము నెముకద్ అంటే నేను మర్చిపోయినట్టాడు జ్ఞానులతోని విద్వాంసులతో ఖగోళ శాస్త్రవేత్తలతోనూ కందిలతోనూ అందరితో చెప్తాడు నేను కలగని మిమ్మల్ని మీరంతా ఇంటెలిజెంట్ పీపుల్ కదా నేను ప్రపంచం నుంచి మిమ్మల్ని అందరినీ స్పెషల్ గా తెచ్చుకొని మీకు హైయర్ పొజిషన్స్ ఇస్తాను నా దేశంలో మీరు నాకు కళ చెప్పాలా నేను చెప్పింది ఏందా కల కానీ మీరే చెప్పాలా కల దాని భావం కూడా మీరే చెప్పాలంటే కల్దీల్ అంటారు ఈ లోకంలో ఏ నరిని వలన కలగదు ఏ మనిషి కూడా నీ కళ చెప్పలేదు ఎందుకంటే నువ్వు కళ చెప్పలేదు కదా నువ్వు కళ చెప్తే దాన్ని ఇంటర్ప్రిట్ నేను చేస్తాను సిగ్మెంట్ ఫ్రైడ్ అనే ఒక సైకాలజిస్ట్ ఉన్నాడు ఆయన డ్రీమ్ అనాలిసిస్ అని ఓ దగ్గర దగ్గర పన్నెండు పుస్తకాలు రాసింది ఇంత లావ లవ్ పుస్తకాలు నేను లైబ్రీలో చూసిన చాలా కల డ్రీమ్ ఇంటర్ప్రిటేషన్స్ ఎట్లా డ్రీమ్స్ ఇంటర్ప్రిట్ చేయాలనేసి సైలజీ ప్రొఫెసర్స్ రాసి పుస్తకాలు నేను సైకాలజీ చదివినా కాబట్టి ఆ పుస్తకాలు చదివేసి డ్రీమ్స్ అర్థం చేసుకోవాలన్నా అది ప్రభు వాక్యానికి విరుద్ధంగా ఉంటది ఆ సబ్జెక్ట్స్ సైకాలజీ అనేది ప్రభు వాక్యానికి విరుద్ధంగా ఉంటది కాబట్టి నాకు సైకాలజీ ఏమిటది అంటే నీకు సమస్తం సాధ్యం నువ్వు తలుచుకుంటే అంటది నేనంటాను ఎట్లా సాధ్యం నాంతట నాకు నాకు ఒక సాయం అవసరం కదా నేను కింద పడితే నాకు ఎవరన్నా లేపేవాళ్ళు కావాలి కదా నా అంతా నేను ఎట్లా లేదా నేను నా అంత ఎవరన్నా చేయిస్తే కదా లేచిపోయాడు సైకాలజీ లేవ నువంతా నువ్వు లేక నువ్వే లేగలవు నీకు ఎవ్వరి సాయం లేదంటే ఇండైరెక్ట్ గా దేవుని త్రుణీకరిస్తా సబ్జెక్ట్స్ చాలా సబ్జెక్ట్స్ అక్కడనే తృీకరిస్తా ఉంటాయి కానీ మనము బాగా అర్థం చేసుకోవాలా అన్నిటికీ మూలం ఇక్కడ ఉంటుంది మన ప్రభు క్రింద లేపేవాడు ఎన్నిసార్లు బండ్డను తిరిగి లేపుతనే ఉంటాడు మళ్ళా తిరిగి పడతాం మళ్ళీ ఎన్నిసార్లు పడ్డాక తిరిగి పడతామా కాబట్టి ఇప్పుడు పడకుండా చూసుకోమంటాడు అందుకే ఈ యొక్క దాని జీవితంలో మనం చూస్తాం ఇర్మియా ప్రవచనము ఏంటది బబులోని నుంచి ఒక రాజు వస్తాడు వచ్చి మిమ్మల్ని అందరినీ బానిసల్లాగా తీసుకెళ్తాడు ఆ బానిసల్లో వెళ్లిన వాడు అదే రీతిగా దానితో పాటు యమనస్ శత్రగ్ మేష అభెందులు సండే స్కూల్లో చెప్తా ఉంటారు టీచర్లు దాని ఫ్రెండ్స్ వీళ్లు వాళ్ళు కూడా బానిసల్లాగా అయితే ఇర్మియా చెప్తాడు ఎవరైతే ఆ రాజు నెబు అనే సైన్యాధిపతి ఆ నెబు మన దేశానికి వచ్చి మిమ్మల్ని అందరినీ బానిసలాగా అతనికి మీరు వ్యతిరేకించకండి అతన్ని వ్యతిరేకిస్తే మిమ్మల్ని చంపేస్తారు మీరు వీరేద చూపిస్తే మీరు బ్రతుకుతారు అని ఇరుమియ చెప్తే అందులో ఈ నలుగురు వింటారు వాక్యం మీ కొందరు యవనస్తులు రుబాబుగా పోయి ఛాలెంజ్ చేస్తే చంపేస్తారు క్యాప్టెన్ యవనస్తులు చాలా మంది సరిపోతారు స్త్రీలు పురుషులు పిల్లలు అందరు చనిపోతారు చాలా మంది కానీ యవనస్తులు కొంతమంది ఎవరైతే సరెండర్ అయినారో విధేయత సరెండర్ ఈ విషయం బాగా అర్థం చేసుకోండి అంటే ఒబీడియన్స్ అంటే సరెండర్ కావడం మనము మోకాళ్ల మీద ఉండి ప్రార్థన చేస్తున్నాం అంటే మనం సరెండర్ అవుతున్నాం ప్రవ్వా ఇది నా వల్ల కాదు ప్రవ్వా నేను నీకు సరెండర్ అవుతున్నా నువ్వే నా జీవితంలో చేయి ప్రవ్వా అని అడగడే ప్రార్థన జీవితం ప్రార్థన జీవితం సరెండర్ కావడము ఒబీడియంట్ గా జీవించడం కాబట్టి ధాన్యలు చతురగ్నిషంగా వాళ్ళ పేర్లు వేరేగా ఉంటాయి కదా ఆ నలుగురు బానిసలాగా చైన్స్ చైన్స్ కట్టేస్తాడు ఆయన చైన్స్ వేస్తాడు కాళ్లకి చేతులకి చైన్స్ వేసి ఈడ్చుకొని పోతాడు ఆ దేశానికి కొన్ని మైళ్ల దూరం కడవాల్సి వస్తుంది వాళ్ళు అంత భయంకరమైన శ్రమలో ధాన్యాలు ప్రభావ నాకు ఎందుకు ప్రభావ ఈ శ్రమ అంటారు అన్నాడు అనాలా లేదా మేము ఎంతగానో ప్రార్థన చేసిన ప్రభావకెందుకు ఈ బానిసాత్వ జీవితం క్యాప్టివిటీ కదా బైబిల్ క్యాప్టివిటీ అంటారు దాన్ని బైబిల్ అట్లా బానేసర్ వెళ్లిపోయి ఆ దేశంలో ఉన్నప్పుడు బానిసత్వపు జీవితం నుంచి దేవుడు ధాన్యాల్ని ఏరితిగా లేపుతున్నాడు అన్న విషయం మనం అనిపిస్తాం ధాన్యాల జీవితం గురించి బాగా తెలుసాను ఎంతగా ప్రార్థన చేసాడు రోజు ఎన్నిసార్లు ప్రార్థన చేసి మూడు సార్లు ప్రార్థన చేసిండీ నేను నాలుగు సార్లు ప్రార్థన చేయాలనుకుంటా నేను పది సార్లు ప్రార్థన చేయాలనుకుంటా మనం చేస్తున్నా నేను మార్నింగ్ ఒకసారి చేస్తా మధ్యాహ్నం ఒకసారి చేస్తా సాయంత్రం ఒకసారి చేస్తా నిద్రపోక ఒకసారి చేస్తా మెలుపు వస్తే మరోసారి చేస్తా ఎన్ని చేసుకోవచ్చు కదా మూడేసారి ఎందుకు చేయాలి చాలా చెప్తారు ఇదిగో ధాన్యాలు మూడు సార్లు చేసిన నేను కూడా మూడు సార్లు చేస్తా అంటే లేకబెట్టి ఎవరు చెయ్యం నీకు ఎప్పుడు ప్రేర పడగలైతే అప్పుడు ప్రార్థన చేస్తావు మరి విశేషంగా ఒక నేను చెప్తా స్వార్థపూరితమైన ప్రార్థన ఎక్కువసేపు ఉండదు అంటే నీ సెల్ఫ్ ప్రేయర్ నీ కొరకు ను ప్రేయర్ చేసుకుంటే ఎక్కువ సేపు చేయలేదు ప్రభావా ఇది కావాలి నాకు అది కావాల ఇది కాదు నా ఎంత సేపు చేస్తూ ఎక్కువసేపు చేయలేదు అది ఇతర గురించి ప్రార్థన చెయ్యి నా లిస్ట్ చాలా పెద్ద ఉంటుంది అది ఏడు నుంచి అటు కిలోమీటర్లు వస్తుంటుంది పేపర్ రాసుకుంటే ఎక్కడెక్కడ ఒక పాస్టర్ లీక్కుంటే ఆ పాస్ చర్చ్ లో ఉండే మెంబర్స్ ఎంతమంది క్యాంపు వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ప్రేయర్ లీక్స్ అన్ని వస్తాడు మైండ్కి అసలు వైఎంసీఏలో ఉంటే వైఎంసీఏ తట్టిందంటే సంపద సంపద చుట్టూ ఉన్న వాళ్ళ పేర్లన్నీ నోటి వస్తాడు ప్రార్థన యశ్వంత్ బ్రదర్ వస్తే యశ్వంత్ బ్రదర్ వాళ్ళ చుట్టెల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలా సేవాలో అట్లా అంత బ్రదర్స్ ఏ బ్రదర్ పేరు తట్టిందంటే వాళ్ళ అన్ని లింపు వెళ్ళిపోతా ఉంటాయి వాళ్ళ ప్రార్థన అంశాలు అన్ని జ్ఞాపకానికి వస్తా ఉంటాయి ప్రార్థన చేస్తూ ఉంటాం అది ఎంతసేపు అయితే ప్రార్థన మీరు గంటలు గంటలు పోతే ప్రార్థన ధాన్యలు అట్లా ప్రార్థన చేసేది నాకు తెలుసు దాని ప్రార్థన చేసాడు మీకు తెలుసు ప్రభావ్వా నువ్వు ఇర్మియా ద్వారా ఒక ప్రవచనం చెప్పినావు నేను విన్నా ఆ రోజు నేను ఎవరి వస్తుంది ఇర్మియా అక్కడ కూర్చొని నేను విన్నా ఏందా ప్రవచనం డెబ్బై ఏళ్ల తర్వాత మమ్మల్ని తిరిగి వాపస్ మా దేశానికి తీసుకెళ్తావు ఆ ప్రవచన పరకు నేను కనిపెట్టుకున్నాను ప్రవ్వా అది ఎప్పుడు నెరవేరుతుంది నాకు చూపించి ప్రార్థన చేసినప్పుడు దాని చెప్పింది టైం వచ్చింది ఆ ప్రవచనం నెరవేరే టైం అనేది వాళ్ళందరూ తిరిగి రావాలనేది సరే ఆ ప్రవచనం గురించి నేను చెప్తలేని ఇక్కడ ఒక దర్శనం గురించి క్లుప్తంగా మీకు చెప్పాలనుకుంటున్నా జాగ్రత్తగా చూడండి ఇది నెరవేరింది దర్శనాలు ఈ ప్రవచనాలు అన్ని నెరవేర్ చేసే ప్రపంచాన్ని పరిపాలించిన రాజుల్లో ఒక రాజు మన దేశం కూడా పరిపాలించినట్లు చరిత్రలో ఉంది ఎస్ తేరు మన దేశాన్ని పరిపాలించినట్లు బైబుల్లోనే ఉంది మన దేశానికి రాణి ఉండే కానీ ఇండియన్ హిస్టరీ బుక్స్ ఇండియన్ హిస్టరీ బుక్స్ ఉండవు ఎందుకు తెలుసా ఇండియా అనే దేశం స్టార్ట్ అయింది దానికి ముందు ఉందా ఇండియా దేశం లేదు ఇవన్నీ చిన్న చిన్న దేశాలు హైదరాబాద్ అనుకుంటా ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ వరకు హైదరాబాద్ ఒక కంట్రీ దీనికి రాజు నిజాం నైన్టీన్ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేసింది తెలుసా అక్కడ నుంచి ఆర్మీని పంపించండు ఈ రాజుని ఊడగొట్టి హైదరాబాద్ ని కబ్జా చేసి భారతదేశం తా గలపాలని ఇది చరిత్ర హైదరాబాద్ చరిత్ర చరిత్ర అంటే చాలా ఇష్టం మనకు ఎందుకంటే ఇవన్నీ నెరవేర్నాయి నాకు ఎందుకు ముఖ్యంగా ఇష్టం అంటే బైబుల్లో ఇవన్నీ బైబిల్లో ఎప్పుడో చెప్పబడ్డాయి కానీ ఎవరికి తెలియదు ఎందుకంటే బైబుల్ చదువుతాయి కదా చరిత్ర అయితే అర్థమయ్యద్ది కాబట్టి ఇప్పుడు నెబుకర్ గురించి మనం ధ్యానిస్తున్నాం నెబుకర్ నిజర్ అన్నాడు ఆ యొక్క జ్ఞానులతో ఖగోళ శాస్త్రవేత్తలతోని విధ్వంసులతోని మీరు చెప్పాలా నాకేం కల నేనంటే మర్చిపోయినా నాకు వచ్చింది కళ కళకు చెందిన గాబరాయిత్తున కానీ నాకు మర్చిపోయినా మీరే చెప్పాల కళ అంటే ఎవరు చెప్పలేదు కదా అప్పుడు ఆయన ఆజ్ఞ ఇచ్చిండు ఒక కెప్టెన్ కి వీళ్ళందరినీ చనిపోయి నేను వీళ్ళని రకరకాల దేశాలకు వెళ్ళి ఇంటెలిజెంట్ ఫెలోస్ అని పట్టుకొచ్చిన గోల్డ్ మెడల్ ఇస్తలోస్ అని హై ఐక్యూ ఫెలోస్ వీళ్ళందరూ హై ఐక్యూ ఫెలోస్ అని వీళ్ళందరినీ నేను పట్టుకొచ్చుకుంటే వీడు కూడా నాకు హెల్ప్ఫుల్ గా లేడు అనేసి వాళ్ళందరినీ చనిపోయమని ఆజ్ఞా అప్పుడు ధాన్యలు లేస్తాడు పోయి ఆ కెప్టెన్ తో మాట్లాడతాడు నాకు ఒక అవకాశం ఇ నేను రాజధాని మాట్లాడతా నాకు ఒక అవకాశం నేను రాస్తా మాట్లాడతా ఆయన కళ నేను చెప్తా దాని భావం నేను చెప్తా నాకు కొంచెం టైం ఇవ్వమంటే అప్పుడు రాజు గారు తీసుకపోతే రాజు టైం ఇస్తారు దానిలో చూడండి ఈ లోకంలో అనిలు ఎవరు చనిపోవద్దు ఎంత ఇంటెలిజెంట్ ఫెల్ అయినా చనిపోవద్దు కదా ఇంటెలెక్చువల్ ఫెలెస్ అరగెంట్ చాలా ఎక్కువ చదువుకున్నప్పుడు చాలా అరగెంట్గా ఉంటారు వాళ్ళు చనిపోవద్దు ఎవరైనా కానీ చనిపోవద్దు ఎవరైనా అనేది మనం దాని నుంచి నేర్చుకోవాలా దాని ఏమంటారు సార్ నాకు ఒక అవకాశం ఏం పడలేదు సార్ కాబట్టి దానిలో వీళ్ళు ఎవరు కూడా ఇష్టం లేదు నాకు అవకాశం నేను ప్రార్థన చేసి నేను కనుక్కుంటానప్పుడు రాజు అవకాశం ఇస్తాడు అప్పుడు దానియలు తన ముగ్గురు స్నేహితులైన శత్రిషేక అభినందరూ రాత్రి అంతా ప్రార్థన చేస్తారు చూడండి అందరు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు కచ్చితంగా జవాబిస్తారు మనం అక్కడ కేవలం దాని ప్రార్థన చేసినంత మాత్రమే కాదు మనం అందరం ప్రార్థన చేస్తుంటే ఇవి అన్ని విషయాలు ఇవి బయపరచబడత మనకి రిలీజ్ వస్తుంది ఈ సత్యాన్ని బయలుపరచబడ్డప్పుడు మనకి స్తంత్ర్యం వస్తూ ఉంటది అప్పుడు మనం ఎక్కడనే ఆనందంతో ఉపంగుతూ ఉంటాం ప్రభునందు ఎల్లప్పుడు ఆనందిస్తూ ఉంటాం ఇవి బయలుపరచబడ్డప్పుడల్లా ఎప్పుడు కనిమిని ఎరగలేదు ఎందుకంటే ఎన్నిసార్లు వాక్యాలు జరిసినాం గానీ ఈ కాలంలో మరి విశేషంగా బయలుపరచిన విధంగా ఎప్పుడు బయలుపరచలేదు చరిత్రలో దాని అడిగితే దానిలు కూడా చెప్పలేదు కదా ఈ వాక్యాలు పన్నెండవ చూస్తాం ప్రభు నాకు ఇవేం అర్థం కావట్లేదు ప్రభు అవసరం లేదు ధాన్యాలు నీకు అర్థం కాని అవసరం లేదు అవి ముద్రించేసే ఎందుకు యుగాంతమందు అవి విపబడతాయి యుగాంతమందు యుగాంతం వరకు అవి ముద్రించబడ్డాయి ధాన్యాలు నువ్వు చూడవసాడు దానిలో ఎంతో నిరుసాపడినాలి కదా ఎన్నెన్నో విషయాలు బయలుపరిచిన దేవుడు గానీ ఈ ఒక్క దర్శనం నాకు బయలుపరచలేదని చెప్పి బాధపడినాల కానీ చూడండి మనం అంటే ఎంత ప్రేమనో దేవునికి మన కొరకు ఇవి మన టైంలో బయలుపరచబడుతుంది ఎందుకంటే మన టైంలో నెరవేరుతున్నాయి దాని టైంలో నెరవేరిన ఈ ప్రవచనాలు మన టైంలో నెరవేరుతున్నాయి కాబట్టి మనకు వీటన్నింటినీ చూపిస్తుండడు ప్రభు చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తా ఈ దర్శనం ఏందనేది దానిలో ప్రార్థన చేసి రాజు దగ్గరకు వచ్చాడు రాజు దగ్గరకు వచ్చి ఆ దర్శనం ఏందనేది చూపిస్తున్నాడు చూడండి రెండవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ యొక్క కళ దాని చెప్తున్నాడు రాజా నీకు వచ్చిన కళ ఇదే చూడండి ఏమంటున్నాడు ముప్పై ఒకటి రాజా తాము చూచిచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడెను అంతేనా కదా ఈ గొప్ప చదువు ఈ గొప్ప ప్రతిమ మహా మహాప్రకాశమును చూడండి భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట చూడండి ఇది చాలా భయంకరమైన ప్రతిమ బహు బహు భయంకరం కదా బహు భయంకరమైంది ప్రకాశము మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదై తమరి యొదు నిలుచును ఇప్పుడు చూడండి ఆ ప్రతిమ గురించి దాని బయలుపరచిన రీతిగా చెప్తున్నాడు అది అది ఏ రీతిగా ఉంది ఆ ప్రతిమ చూడండి ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారం మయము దాని రొమ్మును చూడండి రొమ్మును భుజములు అంటే ఛాతీ భాగము తర్వాత హ్యాండ్స్ రెండు చేతులు తర్వాత చూడండి వెండివి అంటే చెస్ట్ భాగము హ్యాండ్స్ ఏమో వెండివి తర్వాత దాని ఉదరము వరకు అంటే ఈ నడుము భాగం అంతా శ్రమక్ నుంచి నడుము భాగం వరకు ఇతడి దాని తర్వాత దాని కాళ్ళు కదా తర్వాత దాని మోకాళ్ళు ఇనుపవిను దాని పాదంలలో ఒక భాగం ఇనుపది మట్టిదిన చూడండి ఈ దర్శనం ఈ యొక్క ఈ యొక్క ప్రతిమ చాలా ఆశ్చర్యకరంగా ఉంది దాని తలనేమో బంగారము దాని చెస్ట్ పాగము చేతులు రెండు చేతులు ఏమో సిల్వర్ దాని తర్వాత దాని కడుపు నుంచి తొడల వరకు బ్రాస్ ఇత్తడి బ్రాస్ అది ఇంగ్లీష్ లో బ్రాస్ అంటారు కదా ఇత్తడి అంతేనా బ్రాసే నీకు తెలుసు మెటల్స్ గురించి బాగా ఆయన బిజినెస్ అదే కదా మెటల్స్ బిజినెస్ తర్వాత మోకాళ్ళ నుంచి యాంకిల్ వరకు అంటే ఇది ఇది యాంకుల్ అక్కడ కదండి ఇది యాంకిల్ జాయింట్ మణిమ మోకాళ్ళ నుంచి మణిమ వరకు ఇనుము దాని తర్వాత దాని పాదములు ఎట్లున్నాయి చూడండి దాని పాదంలు మట్టి ఆ దాని పాదంలో ఒక భాగము మట్టి మరి భాగము ఇనుము అది మిక్స్చర్ అన్నట్టు సరే అక్కడ చాలా ఆశ్చర్యకరంగా ఉంది మట్టి గురించి కదా మరోసారి చూడండి దాన్ని విశదీకరిస్తున్నాడు ఆ కళ గురించి ఇప్పుడు చూడండి నాలుగు మెటల్స్ గురించి మనం చూసినాం అక్కడ గోల్డ్ సిల్వర్ బ్రాన్స్ అయర్న్ దాని తర్వాత పాతంలోకి వచ్చినప్పటికీ మట్టి ఇనుము కలిసి ఉన్నాయి మనకు ఆల్రెడీ మనం చాన్సల్ పొలిసారి ధ్యానించిన కూడా ఆ మట్టి ఇనుముకు సంబంధించిన విషయాలు ఈ రోజు మరికొన్ని ఇక్కడ నుంచే చూపిస్తున్నాను చూడండి ఈ వాక్యం ఎక్కడ ఉంది ఇప్పుడు దాని యొక్క భావం చెప్తున్నాడు దానియల్ రాజుకి ఈ ఈ దర్శనం దేనికి సంబంధించింది ఈ కలలో చూసిన ఈ యొక్క ప్రతిమ దేనికి సంబంధించింది అని ఒక భాగము ఒక భాగము ఇనుపది ఒక భాగము మట్టిది తర్వాత చూడండి మరియు చేతి సహాయము లేకుండా లేక తీయబడి ఉన్న ఒక రాయిమును కలిసిన ప్రతిపడి చూడండి అది ఆశ్చర్యకరమైంది ఒక చేతి సహాయం లేని ఒక రాయ్ పెద్ద రాయ్ వచ్చి దాని పాదం లేదా ఏ పాదం లేకున్నాయి మట్టి ఇనుము కలిసిన పాదంల మీద పడితే అది పౌడర్ అయిపోయినట్టు మనం చూస్తాం కదా తర్వాత ఏం జరిగింది చూడండి దాని తర్వాత అంతటా రివర్స్ ఫామ్ ఉంది చూడండి ఇది రివర్స్ ఆర్డర్ ఎందుకంటే ఈ వాక్యం మనకి ఎప్పుడున్నాయి ప్రభుత్వ విషయం మనకి రివర్స్ లో స్టార్టింగ్ లోనేమో బంగారు నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు రివర్స్ అబ్బోతుంది వాక్యం అది వెరీ రీసెంట్లీ మనకు బయలుపరిచింది దేవుడు అంతకుముందు మనకు తెలియదు వాక్యం రివర్స్ అబోతుంటది పోయిన వారం మనం అటుకోన వారం కూడా మనం చూసినప్పుడు ఆరో బురా సంబంధించిన కూడా రివర్స్ అవుతుంటుంది ఇంగ్లీష్ లోనేమో ఒక విధంగా పోతుంది తెలుగులో ఇంకొక రీతి వస్తుంది వాక్యం ఇది వెరీ రీసెంట్లీ బయలుపరిచింది దేవుడు మనకు ఒక విధానం దాని అర్థం ఏంటంటే ఆయన దృష్టిలో టైం ముందుకు వెరగలిగిపోతూ ఉంటుంది ఈ విషం బాగా తెలుసుకోండి టైం ముందుకు వెనకలు పోతుంటది మన దృష్టిలో టైం ఎప్పుడు ఒక లీనియర్ గా పోతా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ రివర్స్ టార్చబడి కాగా చూడండి కళ్ళం అనే పదం మీకు ఇక్కడికి మళ్ళా అది తగులుతా ఉంటది మనకి కళ్ళంలోని చెత్తవలే కాగా వాటికి వాటికి స్థలము చూడండి ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయాను చూడండి కళ్ళము గురించి మనం ఎన్నిసార్లు ధ్యానిస్తా ఉంటాం కల్లం అంటే రైతులు మన పొలం పండించాక పంటనంతా తీసుకొచ్చి ఆ కళ్లంలో నూర్చుకుంటారు అంటే సెపరేట్ చేస్తారు విత్తనాలని దాని ట్రామంటారు తెలుగులో తాళ్ళు తాళ్ళు తీసి కళ్ళం అవతల పడేసి విత్తనాలను కళ్ళంలో జమ ఫ్లోర్ అంటారు ఇంగ్లీష్ లో కాబట్టి అసలు ఇవి మెటల్స్ కదా మెటల్స్ ఎవడన్నా క్రెషింగ్ ఫ్లోర్ లేసుకుంటారా ఊర్రాలు తీస్తాము ఇక్కడ రౌండ్ కడతారు కట్టి విత్తనాలు అన్ని తీసుకొచ్చి ఎండ పడేస్తారు ఫస్ట్ వేసి ఎదులతో తొక్కిస్తారు తొక్కించాక చెత్త తీసి బయటపడేసి కాల్ చేస్తారు కళ్ళను బయట పడేసి జమ చేసుకుని సంచలని నింపుకొని పోతారు కానీ ఇక్కడ కళ్ళం గురించి ఎందుకు చెప్పిండు ఇక్కడ చూసుకునేమో మెటల్స్ మట్టి ఇనుము వెండి ఇత్తడి దాని తర్వాత ఇవన్నీ వాటిని పౌడర్ లాగా చేసి తుత్నీలుగా చేసి కళ్లం లో నుంచి ఎగిరిపడట్లే అంటే మనకు ఒక విధానం దేవుడు కళ్ళములో అవి పెట్టారు యాక్చువల్ గా విత్తనాలు పెడతారు కదా మరి మెటల్స్ ఎందుకు పట్టుకు వచ్చిండు మెటల్స్ అక్కడ పవర్ ఎందుకైనా కళ్ళంలో నుంచి బయటకు ఎగిరిపోయి అవన్నీ ఒక విధానాలు నేర్పిస్తున్నాడు మనకి ప్రభు చూపించిన చాలా కాలం క్రిందట ఒక లెవెన్ ఇయర్స్ క్రితమే కళ్ళము అనేది అది పర్లోక రాజ్యానికి సాదృష్టం ఎందుకంటే పర్లోక రాజ్యంలో మంచి వితనాలు ఉంటాయి బయట చెత్తపడేస్తారు అంటే బయట చెత్తపడేసి కాలుస్తారు అంటే అది నరకానికి సాదృష్టం కళ్ళంలో ఉన్నంత వరకే నువ్వు ప్రొటెక్ట్ చేయబడతావు కళ్లం బయట ఉంటే నువ్వు కాల్చి వేయబడతావు ఈ లోకం అంతా కళ్ళం బయట నువ్వు ఉన్నది కళ్ళం బయట కానీ నువ్వు లోనికి రావాలా అది అది మిస్ట్రీ ప్రభు అని చూపించింది కాబట్టి ఇక్కడ కళ్లం అనే విషయం ప్రభు మనకు మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు మనం అందులో నుంచి బయటకు వెళ్లిపోతున్నాం అంట ఈ గుంపులని ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ నాలుగు కదా బంగారం వెండి ఇత్తడి ఇనుము ఈ నాలుగు గురించే బైబుల్ కలిసి ధ్యానిస్తా ఉంటారు కానీ కాళ్ళ దగ్గరకు వచ్చినప్పటికీ మట్టి కూడా ఉంది మట్టి మెటల్ కాదు కదా మెటల్ కాదు కదా మట్టి మెటల్ కాదు మట్టి ఇను ఎట్ట కలిసి ఉంది కలవ కలిస్తాయి దాని కాలు అట్లుంది అంటే అంత వీక్ అనేట్టు అక్కడ ఉంచే చూపిస్తారు చూడండి ఎంత వీక్ అనేది ఇక్కడ రాయబడింది ఆయన చెప్తుంది ఇప్పుడు దాని దర్శనం గురించి అది చూపిస్తే బాకీ ముగిస్తాను తాము కైన ఎక్కడ థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ ఇది దాని భావముఖం రాజ సముఖమున మేము తెలియజెప్పేదమ్ము మేము అంటున్నాడు నేను అంటలేడు కదా మేము అంటున్నాడు మేము అంటున్నా తెలుగులో విందా ఇప్పుడు వారు అర్థం చేసుకోండి ఇది ఒక వ్యక్తి వలన కావదన్న విషయం మనం అర్థం చేసుకోవాలా ఇది ఒక మనిషి వలన కాదు మన సేవ జీవితంలో నా ఒక వలన కాదు ఇది అందరికి బయలుపరచబడాలా మీకందరికి బయలుపరచబడాలా మీరు అందరినీ అర్థం చేసుకుంటేనే గానీ ఈ ప్రాఫసీ ఎట్లా నెరవేరుతుందో మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు తర్వాత ప్రభు మనకు విధానం చూపించండి ఇప్పుడు సరే కొంతమంది తెలిసింది ఇప్పుడు మనం ధ్యానిస్తున్న కొంతమంది తెలుసునే దీని భావాన్ని చూపించండి చూడండి త్వరగా చూస్తే దాని అర్థం అయిపోతుంది మీకు రాజా పరలోక మందుల దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనత యువరికి అనుగ్రహించాడు కాబట్టి ఈ లోకంలో ఎవరికైనా గానీ ఘనత ఇవ్వాలంటే ప్రభు తప్ప ఎవరు మనం వాక్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం ఇప్పుడు ఈ లోకంలో ఎవరినైనా రాజని లేపాలంటే మన ప్రభు ఎవరైనా ఉన్నత స్థితికి లేపాలన్నా మన ప్రభు ఎవరైనా పడగొట్టాలన్నా మన ప్రభు ఆ విషయం మనం అర్థం కాబట్టి మనం ఆయన పక్షంగానే ఉంటాం ఆయన ఇష్టం అది ఎవరిని మినిస్టర్ చేస్తాడు ఎవరిని ప్రైమ్ మినిస్టర్ ఆయన ఇష్టం నువ్వు ఎవరిని నువ్వు ఉపాసండి ప్రార్థన చేసి ప్రభు నాకు ఈ ప్రైమ్ మినిస్టర్ వద్దు ప్రభు వద్దంటాడా అది ఆయన ఇష్టం ఈ రోజు మధ్యాహ్నం కూడా నేను మా వైఫ్ కొట్లాడుతున్నాను ఆయనకి మన ప్రైమ్ ఇష్టం లేదు నాకు చాలా ఇష్టం అందరితో ఉంటుంది మా పిల్లలతో మీ డాడీ ఆ మినిస్టర్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు అర్థమవుతుందా నేను చెప్పాను నేను సపోర్ట్ నేను నేను ఎవరికి సపోర్ట్ చేయను నేను ప్రభు ప్లాన్ ని సపోర్ట్ చేస్తాను ఎందుకంటే నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను ఫోర్ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ క్రితం నుంచి చెప్తున్నాను ఎందుకు అటువంటి వాణ్ణి దేవుడు రాజు ఎందుకంటే ప్రతి అధికారం పరిచయం రావాలనుందా ప్రతి అధికారం పయించి రావాల్సింది ఆయన రాజును నిలబెట్టేవాడు తొలగించేవాడు ఆయన వాక్యం కేంద్రాల క్రంథాలు అని కాబట్టి రాజును నిలబెట్టేవాడు అయిన ఎందుకు పెట్టిండు అంటే మీరు బాగా తీసుకోవాలి ఈ దేశంలో గొప్ప దేశంలో చాలా సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ ఈ దేశాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే కఠినమైన రాజు కావాలి దీనికి స్మూత్ పీస్ఫుల్ రాజు కాదు దీనికి స్ట్రాంగ్ గా ఉండేవాడు కావాలా మరి నీకు ఆపోజిషన్ లో అంత స్ట్రాంగ్ గా కఠినంగా ఉండేవాడు ఇంత గొప్ప దేశాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే కఠినమైన వాడు కావాలి కాబట్టి సరే కొంత బాధకరంగా ఉంటుంది మనకి కానీ లార్జర్ ప్రొటెక్షన్ కొరకు దేవుడు అతన్ని లేపు నేను చాలా మంది పాస్టర్స్ ఆర్గ్యూ చేసినప్పుడు ఈ విషయం చెప్పిన నేను మీ ప్రార్థనలు వేస్ట్ మీరు ఉపాసం ప్రార్థన చే మీ ఉపాస ప్రార్థనలు అడిగిన అంటే నేను వాళ్ళని కించపరచడం చెప్పలేదు కానీ మీరు ప్రవసాన్ని సరే అర్థం చేసుకుంటలేదు ఎందుకు దేవుడు అటువంటి రాజధాని లేవనెత్తున్నాడు నెప్పు కదేశండి ఈ ప్రపంచాన్ని పరిపాలించాలంటే అటువంటి వాడు కావాలా కానీ కొంతకాలం తర్వాత నెప్పుడు పడగొచ్చిండు తన కుమారుడు పనికిరాని వాళ్ళ కనిపిస్తారు మనకి ఆయన హ్యాండిల్ చేయలేకపోతాడు పడగొడతాడు మనం అట్లా ఎంతమంది రాజధాని చేస్తున్నాం పాత నిబంధన ఫరో విషయంలో కూడా చూస్తాం కదా ఫరో తండ్రి మోసే పుట్టేటప్పుడు ఉన్న ఫరో వేరే మోసే ఉన్న ఫరో వేరే మనకు తెలుసు అవి చరిత్రలు అదే రీతిగా ఏ కుటే పుట్టే టైంలో ఉన్న హీరోది వేరే చనిపోయే టైంలో ఉన్న హీరోది వేరే ఎంతమంది తెలుసు ఒకటే హీరో అనుకుంటారు చాలా మంది ఒకటే ఫారో అనుకుంటారు మీకు తెలియదు అవి చరిత్రలో ఎందుకంటే వాళ్ళ పేర్లతో పాటు ఉంది బైబుల్లో ఆ ఫార్వర్ పేరు ఏంది అనేది కూడా ఉంది ఆ హీరో పేరు ఏమైనా అక్కడ సరే మనం అంతా డీటెయిల్ ఇప్పుడు బాగానే ఈ ప్రవచనం నేను త్వరగా ముగిస్తాను ఇప్పుడు చూడండి మన ప్రభుత్వ ఎవరు మనకి ఘనత ఇవ్వరు పొజిషన్స్ ఇవ్వరు ఆయన ఒకవేళ నాకు ఇవ్వలేదంటే నేనేం దుఃఖపడని ప్రభావీ ఇష్టం నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదో నాకు తెలుసు అది నీ ఇష్టం నా ఇష్టం కాదు నాకు ఎందుకు ఇవ్వలేదు ప్రభావని అడగడానికి వెళ్లేదు ఆయన తెలుసు నాకు ఏది మంచిదో నేను చాక్లెట్ తినాలన్నా లేక పేపర్ మిట్ తినాలన్నా తెలుసు ఆయన నాకు ఇస్తాడు చాక్లెట్ ఇవ్వాలన్నా పేపర్ ఇవ్వాలా ఆయన తెలుసు లేదు నా పేపర్ కావాలంటే అరే పిచ్చా నీ పేపర్ మంచిది కాదు పేపర్ మింట్ నీకు క్యావిటీస్ వస్తాయి నీ టీ జడిపోద్ది తెలుసు ప్రేమగా దేవుడు కదా అందుకే పెప్పర్ మింట్స్ ఇవ్వండి ఇస్తాడు కూల్ డ్రింక్స్ నేను కూల్ డ్రింక్స్ ఇవ్వను కూల్ డ్రింక్ కావాలా ప్రభావా నేను కూల్ డ్రింక్ ఇవ్వకు టీ ఇస్తాను ఎందుకంటే నీకు టీ ఇంపార్టెంట్ కూల్ డ్రింక్ కాదా నాకు తెలుసు కానీ నాకు కూల్ డ్రింక్ కావాలని నువ్వు కదా అది మన క్రైస్తవ బలహీనత నాకు ఇదే కావాలా నేను విఫలమైపోయిన వాటిల్లా అలాంటి డిజైర్స్ అలా అందుకే అన్ని మెడిసిపెట్టేషన్ ఇప్పుడు నేనే సమర్పించుకుంటా ప్రభా నాకు తెలుసు నీ ప్లాన్స్ పర్ఫెక్ట్ ప్లాన్స్ నా జీవితంలో ఏం చేసినా అది పర్ఫెక్ట్ నాకు తెలుసు నేను దాని మీదే ఎదురు చూస్తాను ఎన్ని సంవత్సరాలను కానీ అబ్రాహం ఎదురు చూడలేదా హండ్రెడ్ ఇయర్స్ కి పర్ఫెక్ట్ ప్లాన్ అది ఇంకా విఫలం అయిపోయింది సారాకొక దశలో డౌట్ వచ్చింది కానీ ఆయనకు రాలేదు మనం కూడా అది లెసన్ నేర్చుకోవాలి ఇప్పుడు చూడండి ధాన్యాలు ఇంకా చెప్తుండూ ఈ బంగారం దేనికి సంబంధించి చూడండి బంగారు శిరస్సు చూడండి వరం చదువు అండి థర్టీ ఎయిట్ అనుకోరు సార్ మనుషులేమి భూజంతులనేమించింద్రా ఒక రాజుకి దేవుడు అప్పగించినట్ట ఏం అప్పగించిందట భూ జంతువులను అప్పగించిందట ఆకాశ పక్షులను అప్పగించినట్ట మనుషులు అప్పగించిందట ఎవరికన్నా తెలుసా ఇవన్నీ ఆత్మీయ చిహ్నాల లేనిది మనుషులు భూ జంతువులు పశువులు పక్షులు అవి తెలుసు మీకు అందరూ తెలుస్తుంది కానీ మీరు ఎవరైనా అడగండి పాసాలి వాళ్ళకి తెలియదు కావాలి అడగ చెప్తలేదు ఎందుకు తెలియదు అంటే నీకు బయలుపరచబడింది నీకు బయలుపరచబడింది నువ్వు దీన్ని అర్థం చేసుకుని కొందరు చెప్తావు చదువు రాని వాళ్ళకి చెప్పాల్సిన ఇది చదువు ఉన్నాకి అర్థం కావట్లేదు ఇది మీ సేవ జీవితం అట్లనే ఒకటరు కదా చదువు రాని వాళ్ళ కొరకు మీ సేవ జీవితం వాడికి ఆయన రావు మళ్ళీ వానికి ఎంత చెప్తాం ఈ వాక్యం అందుకు నీకు అంత సింప్లిఫై చేసి చూపిస్తున్నాడు దేవుడు నువ్వు దీన్ని సింప్లిఫై అర్థం చేసుకుంటే నువ్వు వాళ్ళకి పోయి చూపించగలవు ఇవన్నీ ఒక గుంపులు క్రైస్తవ గుంపులు మతపరమైన గుంపులు మనుషులేంది పశువులు ఏంది మతపరమైన గుంపులు అవి అధికారం ఇచ్చిన దేవుడు ఈ రాజకీయాన్ని చెప్తున్నాడు తర్వాత ఏమంటున్నాడు చూడండి దాని తర్వాత తామే ఆ బంగారు శిరస్సు ఇప్పటి నుంచి అర్థం చేసుకోవాల వాక్యం ఆ బంగారు శిరస్సు ఎవరంటే తామే అంటున్నాడు తామంటే నెబర్ నెజర్ అని రాజు కాబట్టి మీ రాజ్యానికి సంబంధించింది ఆ బంగారు శిరస్సు అందుకే నేను మీకు ఎన్నిసార్లు చూపించిన బబులోను అంత వైభవమైన దేశము ప్రపంచంలో ఒకటి లేకపోయాయి గతంలో చరిత్రలో అంత గ్రేట్ నేషన్ అన్నట్టు అంత పర్ఫెక్ట్ ఎందుకంటే నేను మీకు చూపిస్తాను వారం కూడా అంత ఇంటెలిజెంట్ పీపుల్ అంతా అక్కడ ఉండేవాళ్ళు ఎంత ఇంటెలిజెంట్ పీపుల్ అంటే ఈరోజు యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ ప్రపంచం నుంచి గొప్ప గొప్ప వక్తులు అందరూ వాళ్ళు ఇంటెలిజెంట్ పీపుల్ అంత బ్రిలియన్స్ అంత బ్రిలియం పీపుల్ అంత ప్రపంచం నుంచి పోయిందంటే అమెరికాకే ఈ రోజు కూడా పోతా ఉంటారు మన దేశం నుంచి స్టాటిస్టిక్ చూసిన ఐఐటీస్ నుంచి తొంభై శాతం ఐఐటీస్ అంటే నీకు తెలుసు కదా ఐఐటీ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి మన దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గవర్నమెంట్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది ఈ ఇన్స్టిట్యూట్స్ మీద ఈ ఇన్స్టిట్యూట్స్ లో వచ్చే పిల్లలు ఎక్స్ట్రీమ్లీ బ్రిలియం ఫెలోస్ అనేది టూ మచ్ బ్రిలియంట్ పిల్లలు ఈ ఇన్స్టిట్యూట్స్ పోయిపోయి తొంభై ఐదు శాతము ఈ పిల్లలు అందరు అమెరికా పోతారు మన దేశంలోకి అట్లనే చైనా నుంచి రకరకాల దేశాల నుంచి వెరీ ఇంటెలిజెంట్ బ్రిలియం ఇంజనీర్స్ డాక్టర్స్ అందరూ అక్కడ పోవాల్సి వస్తున్నారు అట్ల పోయి ఆ దేశాన్ని వైభవంగా తయారు అమెరికా ఈరోజు సూపర్ పవర్ ఎందుకైందంటే దాని అంతటా అది కాలే ప్రపంచ నుంచి గొప్ప వ్యక్తులు అందరూ పోయి దాన్ని తయారు చేసుకోరు అట్లా బబులు అయింది ఇది ఎగ్జాంపుల్ అన్నట్టు ప్యాటర్న్ చూపిస్తుంది చరిత్రలో నెరవేరేది బబులోన్ విషయంలో ఈ రోజు అమెరికా విషయంలో నెరవేరుతుంది ఓ ఇదిగా బబులో లాగనే కనిపిస్తుంటుంది అమెరికా మని అది కాదు భగవాన్ చూపించబులు లాగానే ఉందనేసి కాబట్టి ఆ రాజధాని ఆ శిరస్ మీరే అంటే బబులూనే బంగారు బంగారం అనేది బబులోన్కి సాదృషం అని చెప్తున్నాడు తర్వాత ఏం చెప్పిండే చూడండి తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యం రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఎందుకు తెసా తక్కువ ఎందుకు గోల్డ్ కంటే తక్కువ ఏంది సిల్వర్ తక్కువైన రాజ్యం అది కాబట్టి సిల్వర్ గురించి మాట్లాడుతుంది ఇప్పుడు చాలా త్వరగా చూడండి స్పీడ్ గా ఆ తక్కువ రాజ్యం ఏంటంటే మూడవ రాజ్యము లేచును అదేంది వంటి ఇత్తడి వంటి దగును కాబట్టి ప్రతి భాగము ఆ ప్రతిమలో అది పెద్ద ప్రతిమ కదా ఈ లోకం అంతా భయపెట్టింది ఈ రాజ్యాలు అందుకే అది భయంకరమైన ప్రతిమ ఆ విగ్రహ ఆ బొమ్మ భయంకరమైంది దాన్ని చూస్తే అందరికి భయం ఎందుకంటే ప్రపంచం అంతా గడవరా దేశాలు ఇవన్నీ తర్వాత దానికి అవి ఏ దేశాలు చూపించలేదు దేవుడు మీకు అర్థమవుతుందా దానియాల కాలంలో ఒక ఒక గురించి చూపించిండు గానీ మీ తర్వాత వచ్చే రాజ్యము మీకంటే బలహీనమైంది తక్కువైంది దాని తర్వాత వచ్చే రాజ్యము మరీ బలహీనమైంది తక్కువైంది లోకాన్ని పరిపాలించండి చివరిగా వచ్చేది చూడండి లోకమంతటిని మూడవ రాజ్యము ఒకటి లేచను అది ఇతడి వంటి దగ్గు అంటే చివరి ఇనువు చాలా కఠినమైన రాజ్యం అని చెప్తుంది నాలుగవ రాజ్యము కఠినమైన రాజ్యం ఇప్పుడు కొంచెం అక్కడ కొంచెం పాస్ గ్యాప్ ఇస్తాము దాని తర్వాత కొన్ని విషయాలు అక్కడ ఏంటంటే ఆ మట్టికి సంబంధించింది మట్టికి సంబంధించింది ఆ మట్టి నిజంగా ఎవరికి సంబంధించిందో అక్కడ బమని చూపించండు కానీ మనం ఎక్కడ వినం దాని గురించి అది నేను కొంచెం సేపటి చూపిస్తాను క్లిప్తంగా ఏంటంటే మొదటి రాజ్యం పేరు మనం ఇక్కడ చూస్తున్నాం కదా మొదటి రాజ్యం ఏమంటున్నాయి బంగారు శ్రీరస్ దేనికి సంబంధించినది బబులు అని కన్నాడు కదా దాని తర్వాత వచ్చింది పారసిక రాజ్యం దాని తర్వాత వచ్చింది బబులో తర్వాత వచ్చింది పారసిక రాజ్యము ఇది ఈ పారసిక రాజ్యము రెండుగా విభజింపబడతాయి చరిత్రలో చాలా మంది తెలియదు అది మిదినీయులు దాని తర్వాత పార్సికులు అని రెండు గుంపులు అంటే రెండు సిల్వర్ రెండు భుజములు కదా కాబట్టి ఒక రాజ్యం నుంచి రెండు రాజ్యాలు బయటకు వస్తాయినట్టు బలహీనమైనవి దాని తర్వాత బ్రాస్ అంటే ఇత్తడితో ఓడింది అది గ్రీసు దేశానికి సాదృష్టం కాబట్టి బబులో తర్వాత వచ్చింది పారసిక పర్షియా పర్షియా తర్వాత వచ్చింది గ్రీస్ దాని తర్వాత చివరికి మన ప్రభు పూర్తి కాలంలో ఉన్న రాజ్యమే ఇరుము అది రోమాప సామ్రాజ్యం రోమియోలు చాలా బలవంతులు ప్రపంచంలో చాలా పవర్ఫుల్ ఫెలోజ్ వాళ్ళు వేసిన వాళ్ళు ఎట్లా హింసించారు మనుషులు మీరు చూస్తే అసలు పోతారు కదా చాలా కఠినంగా హింసించినట్టు మనం చూస్తాం మనుషులని సెలివేయడం స్టార్టింగ్ చరిత్రలో మనుషులు సెలివేసిందంటే రోమిలే అంత కఠినంగా మేకులు దిగగొట్టి భయంకరంగా హింసించి అంత క్రూరం అక్కడ ఉంది అందుకే వాళ్ళ గురించి విశదీకరించబడింది మళ్ళీ చూడండి వాళ్ళు ఎట్టు ఇందులో రాజ్యం అన్నిటిని పగలగొట్టి చూడండి ఇనుము ఇనుము పగలగొట్టినట్లు అవి రాజ్యం అన్నింటినీ పొడి అంటే ఈ నాలుగు రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించిన ఈ చరిత్రలో అని మనకి ఈ రోజు అర్థమవుతుంది అని దాని టైంలో దాని ఒకటే విషయం బయలుపరచబడింది ఏంటి అది బబులూ రాజ్యం గురించి కానీ తగిన రాజ్యాల గురించి బయలుపరచబడలేదు అయితే అక్కడ క్రింద మరొక విషయం మనం చూస్తూ ఉంటాం మీకు ఎంత ఈ విషయం అర్థమవుతుంది కానీ నాకైతే చాలా బాగా అర్థమైంది ఇప్పుడు చూడండి నలభై వర్షంలో దాని తర్వాత ఇప్పుడు అర్థమైతుందా కుమ్మరి మట్టి అనేది చాలా తేటగా ఉంది నేను మధ్యాహ్నం జరుగుతుంటే నాకు అక్కడ లాక్ అయిపోయింది మైండ్ కుమ్మరి మట్టి అయింది అంతకు ముందు ఏముంది కొంత మట్టి కొంత ఇనుమన్ ఉంది ఇక్కడికి వచ్చే కుమ్మరి మట్టి అయింది అది ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఈ మట్టి దేనికి సంబంధించింది కుమ్మరి మట్టి కుమ్మరి అంటే ఎవరు తెలుసు కాబట్టి ఇంకా ఇంకో క్లూస్ చూడండి అక్కడ ఎంత జాగ్రత్తగా మన కొరకు పాటర్స్ క్లే అని కదా ఇంగ్లీష్ లో పాటర్స్ క్లే ఉంది కదా చూడండి కుమ్మరి మట్టి కుమ్మారి కనబడింది ఈ దర్శన భావం ఏంది కుమారి మట్టి తర్వాత ఇనుము ఇది కూడా మీకు కనిపించింది కదా ఈ రెండు కలిసినట్లు ఇప్పుడు చూడండి దాని అర్థం బేదములు రాజ్యంలో బేదములుండను తర్వాత అయితే బురదతో కలిసి ఉన్నట్టు చూసిండ్రామో కుమారి మట్టి అంటున్నాడు మళ్ళా చెప్పటికి బురద అంటున్నాడు అడవు బురద అన్నాడా లేదా బురద మట్టి కుమ్మరి మట్టికి బురద మట్టికి తేడా ఉందా చాలా తేడా ఉంటది బురద మట్టి దేనికి పనికిరాదు దేనికి పనికిరాదు దాన్ని దాన్ని ఎప్పుడు ఏం ప్రాసెస్ చేస్తారు కుమ్మరి మట్టి అయితే మంచిగా దాన్ని తొక్కి కుమ్మరి వాడు రాళ్ళు రప్పలు చెత్త చెదరం అంతా తీసి మంచిగా చేసి ఆ మట్టిని ఆ సార మీద పెట్టి తిప్పి కుండలు తయారు చేస్తాడు ఆ మట్టి పనికి కానీ బురద దేనికి పనికిరాదు అంటే కుమ్మరి మట్టి చివరికి బురదగా మారుతుంది అని ప్రభు చెప్పిస్తుంది ఇక్కడ ఈ దర్శనంలో నేనైతే ఏ కామెంటర్ చదవాలి మధ్యాహ్నం చదువుతుంటే నాకు ఇది వర్షం చాలా సరే ఉంది అంటే మొదట బంగారంలా ఉంది లోకము దాని తర్వాత సిల్వర్ లాగా తయారైంది అంటే బలీనంగా తయారైంది దాని తర్వాత మరీ బలహీనంగా తరలింది విత్తడి లాగా తర్వాత ఇనుము మరీ పనికి రాంతగా తయారైంది చివరికి ఏవి కూడా స్టేబుల్ గా లేవు రాజ్యాలన్నీ మిళితమైనా ఇక్కడ ఉంది కదా ఇను కలిసి కనుక కొంత మంటలకు మటుకును ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయమును బలంగాను ఒక విషయమును నీరసముగా నీరసముగా అంటే కొంత కొంత బలము కొంత నీరసం కొంత శక్తి కొంత శక్తిహీనత కొంత సత్యము కొంత అబద్దము అట్లా కలిసినట్టుంటే యుగ సమాప్తికి వచ్చేటప్పటికి కానీ ఈ విషయం బాగా తెలుసుకోమ్మరి మట్టి అనగానే మైండ్ అంతా డిఫరెంట్ గా అయిపోతుంది ఎందుకంటే ప్రభు ఇక్కడ చూపిస్తారు ఒక విషయం చూడండి ఇక్కడ ఈ నాలుగు రాజ్యాల తర్వాత మరి ఒక రాజ్యం వస్తుంది ఆ రాజ్యమే మట్టి ఇనుము కలిసిన రాజ్యం అన్న విషయం ఇక్కడ చూపిస్తారు చూడండి ఎక్కడ కనిపిస్తుంది మీకు అది పద్నాలుగు ఇరవై నలభై చాలా ముఖ్యమైన ఫార్టీ ఇది ఇది మన ప్రభుకి సంబంధించింది పర్లోక రాజ్యానికి సంబంధించింది క్రైస్తవ సంఘానికి సంబంధించింది పద్నాలుగు నలభై నాలుగవం చూడండి ఏ రాజుల కాలంలో ఈ నాలుగు రాజుల కాలంలో అంటే నాలుగవ్ టైం అన్నట్టు నాలుగు అంటే రోము కదా ఇనువు రోమా చక్రవర్తి కాలంలో కాబట్టి ఆ రాజుల కాలంలో చూడండి పర్లోక దేవుడు ఒక రాజ్యం స్థాపించిన అంటే మన తండ్రి పర్లోక మన తండ్రి ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు ఏ రాజుల కాలంలో ఈ నాలుగు రాజుల కాలం అంటే బబులోను మీరు బాగా అర్థం చేసుకోవాలా బబుల్ ఉన్న టైంలో స్టార్ట్ అవుతుంది దాని తర్వాత పార్శిక రాజుల స్థలంలో స్టార్ట్ అవుతుంది దాని తర్వాత గ్రీకు రాజుల స్థానంలో స్టార్ట్ అవుతుంది దాని తర్వాత రోమ రాజ్యంలో యాక్చువల్ గా ఆరంభం అంటే మన దేవుడు ఒక విషయం చూపించింది ఏంటంటే ఈ టైం ప్రకారం ప్రవచనం నెరవేర అది గ్రాడ్యువల్ గా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నెరవేరి పరిపూర్ణత చెందుతూ ఉంటాయి ప్రవచనాలు ప్రవచనము ఇప్పుడు పర్వ రాజ్యము ఎవరు స్టార్ట్ చేసారు వాక్యం ఎప్పుడు స్టార్ట్ చేసిండు టూ ఇయర్స్ క్రితం మళ్ళీ ఈ రోజు పర్వరాజ్యం ఎక్కడుంది మనం అదే అంటాడు కదా అది ఎక్కడ లేదు మీ మధ్యలోనే ఉందంటాడు అంటే టూ థౌసండ్ ఇయర్స్ అయింది పల్లవారు స్టార్ట్ అయ్యి అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది రోమా కాలంలో కదా ఇక్కడ చూడండి ఈ వాక్యం అదే చెప్తుంది ఇప్పుడు మీరు అర్థం తీసుకోవాలి దాని తర్వాత ఆత్మీయ ఈ రాజ్యాలన్నీ ఆత్మీయమైన ఎందుకంటే మనకి ఏమన్నా శరీరమైన లేయర్ లాగా అనిపిస్తున్నాయి పాత నిర్బంధ కాలం అన్ని ఆత్మ ఈ వాక్యాలు ప్రవచనాలు మన కాలంలోకి వచ్చినప్పటికీ ఆత్మీయంగా మార్తాయి అది చూపించలేని వాక్యం ముగిస్తా ఎప్పుడన్నా మళ్ళీ దీర్ఘంగా వాటి గురించి ధ్యానిస్తాం డీటెయిల్ గా మనం మీరు కొంత దీన్ని వాక్యాలు ఎందుకంటే ఆయన వాక్యంలో ఎంత జీవం ఉంది అనేది మనకు అర్థమవుతాయి ఇవన్నీ నెరవేర్ ఈ గతంలో ఇప్పుడు తిరిగి వాటిని రప్పిస్తాను దేవుడు కాబట్టి ఇప్పుడు చూడండి నలభై నాలుగవ ఆ రాజుల కాలంలో తరలొక ముందు దేవుడు ఒక రాజ్యము అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దాని గురించి చెప్పాలి చూడండి చూడండి మన ప్రభువు మన దేవుడు స్థాపించిన రాజ్యము ఎన్నటికి నాశనము కాదు అంటే నిత్యం ఉండే రాజ్యం అది పరలోక రాజ్యం నిరంతరం ఉండే రాజ్యం అంతే కదా అది ఎప్పటికీ నాశనం కాదు అది ఎప్పటికీ నాశనం కాదు అంటే భవిష్యత్తులో కూడా ఉండబోతుంది ఆ రాజ్యం ఎవరు చెప్పండి ఎవరు అక్కడ ఉంది మన దేవుడు పరలోక మన దేవుడు దాన్ని స్థాపించిననుంది అని విషయం బాగా అర్థం చేసుకోండి అది ఐదవ రాజ్యం కదా ఆ రీతిగా క్యాల్కులేట్ చేస్తే ఫిఫ్త్ కింగ్డమ్ అది ఆ రీతి క్యాల్కులేట్ చేస్తే అంటే గబలోను పర్షియా గ్రీస్ రోమ్ తర్వాత వచ్చేది కింగ్డమ్ ఆఫ్ గాడ్ తరలో ఒక రాజ్యం కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటాం మన ప్రభు స్థాపించిన రాజ్యం గురించి అంటే రోమ రాజ్యం ముగించినాక మన ప్రభు రాజ్యం సడతా అందుకే రోమిలకి మన ప్రభుత్వ కొంచెం పడలేదు కదా రోమ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అయిన మనుషులు రెచ్చగొడుతున్నాడు ఆయన మీద నేల లోపట్టు మనం చూస్తూ ఉంటాం ఇసుక యుద్ధ అనుకున్నాడు ప్రభు నీ రాజ్యం ఎప్పుడు స్థాపిస్తావు మేము ఇంకా వెయిట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేస్తావు ఇస్కర్యోద్యూద్ అనుకుంటుండో రోమరాజాన్ని కూలగొట్టి ఏసు ప్రభు కొత్త రాజ్యాన్ని స్టార్ట్ చేసి అనుకుంటున్నాను ఇంకా నేను అద్భుతం చేస్తుంది కదా అంత శరీరకంగా ఆలోచిస్తున్నాడు ఇస్కర్యోద్యూద్ కానీ కొన్నిసారి మనం కూడా అయితే ఆలోచిస్తూ ఉంటాం మనం ఆలోచించడానికి లేదు ఏంటంటే ఇది నిత్యము ఉంటుంది ఎప్పటికీ నాశనం కాదు ఈ రాజ్యం ఎవర్ లాస్టింగ్ అంటాం ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ ఇది శాశ్వతంగా ఉండే కింగ్డమ్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు తండ్రే దాన్ని ఆరంభిస్తాను ఆరంభించాడు అది ఎప్పటికీ నాశనం కాదు అనేసి అక్కడ హెచ్చరిస్తాడు కాబట్టి మనం ఈ రాజ్యం గురించి మనం సిద్ధపడుతున్నాం కానీ ఈ రాజ్యం ఏమైంది కూడా మనం కొంచెం ధ్యానించాలా ఈ రాజ్యం గురించి ఏమైంది ఇప్పుడు చూడండి బబులోనికి ముందు కూడా కొన్ని రాజ్యాలుండే బబులోనికి ముందు కూడా మనం తెలుసు ఐగుప్తుండే అంతేనా నేను ఎక్కడో రాసుకున్నా మొదటిది ఐగుప్తు ఐగుప్తు తరత అసూరు అసూరు తరత బబులో యాక్చువల్ గా దాని ఎల్పి తగిన దర్శనంలో కేవలం బబులూన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ప్రతిమ కానీ ఆ ప్రతిమకి ముందు కూడా ఐగుప్తు ప్రపంచాన్ని గడగదల ఆడించింది ఐగుప్తు తర్వాత అశుర్యులు అశురీలని ఓడగొట్టిన వాళ్ళే బబులూరు చరిత్ర మనం నిరసన గెలిచిన అంటే మీరు క్యాల్కులేట్ చేస్తే ఈజిప్ట్ ఫస్ట్ కింగ్డమ్ ప్రపంచాన్ని పరిపాలించింది ఫడోరాజులు ఆ పిరమిడ్స్ పెద్ద పెద్ద భవనాలు వాళ్ళు దాని తర్వాత అసూరియులు వాళ్ళ సింహాల మీద సవారంని చేసి యుద్దాలు వాళ్ళు అంత కఠినలు అన్నట్టు అశురియులు అసూర్యులు వాళ్ళు బబునూని అంటే పర్ఫెక్ట్ గా ఉంది బబులోన్ అంత కఠినమైన ఆశలను ఓడగొట్టిన రాజ్యము బబులోను బబులోన్ కూడా ఓడగొట్టింది ఏంటి పారసిక రాజులు పారసిక రాజులను ఓడగొట్టిన వాడు గ్రీస్ గ్రీస్ దేశం నుంచి వచ్చిన వాడు ది గ్రేట్ చరిత్ర ఇవన్నీ నెరవేర్చాయి దాని వల్ల చూడలేదు కానీ అవన్నీ అవి నెరవేరడం దాని తర్వాత రోమా నెరో చక్రవర్తి సీజరు వీళ్ళందరూ జూలియస్ సీజరు సీజర్ అగస్టస్ దాని తర్వాత నెరో వీళ్ళందరూ రోమా చక్రవర్తులు చాలా కఠినంగా పరిపాలించినట్టు మనం చూస్తా ఉంటాం కదా ఈ క్యాలెండర్ కూడా వాళ్ళు తయారు చేసుకుంటారు ఇప్పుడు మనం పాటిస్తున్న క్యాలెండర్ వాళ్ళదే రోమి రోమిలదే కానీ ఏం జరిగింది అనేది ఈ రీతి లెక్కబెట్టే అప్తు అసూరు బబులోను పారసిక పర్షియా గ్రీస్ ఎన్నో క్యాలిక్యులేషన్ రోము సిక్స్త్ది సిక్స్త్ది రోమా రోమా కాలంలో స్టార్ట్ అయింది మన ప్రభు యొక్క రాజ్యం అది ఎన్నోది సెవెంత్ ది సెవెంత్ అనేది పర్ఫెక్ట్ సెవెంత్ అంటే మనం ఎన్నిసార్లు తెలిసినట్టు ఈ సంఖ్యలో మనం వెంటాడుతూనే ఉంటాయి సెవెంత్ కింగ్డమ్ లో మనం ఉన్నాం అయితే దురదృష్టం ఏంటంటే ఈ సెవెంత్ ఎట్లుందంటే అది కుమరి మట్టిలాగా ఉంది కుమారి దగ్గర పోతే మనం చూస్తాం కుమారి ఆ మటిని ఆ మట్టి విధేద చూపిస్తేనే దాన్ని మంచి కుండగా మారుస్తాడు కొన్నిసార్లు ఆ సార మీద పెట్టి తిప్పుతా ఉంటే ఆ మట్టి వాడి చేతి సైకెళ్ళి అంతేనా ఆ జారిపోయినప్పుడు ట్రాక్ ఇస్తుంది బ్రేక్ అయిపోతుంది ఆ మట్టి కుండ రాదు బయటికి దాన్ని తీసి పక్కకు పెడతాడు మళ్ళా దాన్ని పటక పెడతాడు మళ్ళా వేరే ముద్ద తీసుకుని మళ్ళా చేస్తాడు దానికి వేరే టైం మళ్ళా పకగ పెట్టినాక దాన్ని మళ్ళీ తీసుకొచ్చి పెట్టాడు అది ఇరిగిపోయింది దాన్ని పటక పడేసి మంచి ముద్దలో తీసుకొని మళ్ళీ ఇంకో చేస్తాడు దాని తర్వాత దాన్ని కన్సిడర్ చేయొచ్చు చేయకపోవచ్చు లేకపోతే దాన్ని పడవచ్చు ఎందుకంటే ఆ కుండ చేసినప్పుడు ఆ రోజు నాకు జాప్ కొన్ని సంవత్సరాల నేను ఆ పబ్లిక్ మీటింగ్ లో నన్ను మరడం ఎందుకో టక్కున ఈ వాక్యం వచ్చింది కానీ అది ఆడియన్స్ క్రిస్టియన్ ఆడియన్స్ కాదు అది అయితే నేను ఏం చెప్తుంది ఆ కుండ చేసినప్పుడు దాంట్లో ఇంత పిడతలు వచ్చినా గాని రాయి వచ్చిన గాని అది బ్రేక్ అయిపోతుంది కుండ చాలా స్మూత్ కుండా అలా మట్టి ఇంత చెత్త చేదారం వచ్చినా క్రాక్ అయిపోతుంది క్రాక్ అనేక పగవాడాల్సి వచ్చింది మన జీవితం కూడా అంతే అనేది మనం అర్థం చేసుకుంటాం ఈ సెవెంత్ కింగ్డమ్ క్వార్టర్స్ క్వార్టర్స్ కి యాక్చువల్గా క్వార్టర్స్ కి సెవెంత్ కింగ్డమ్ అది మట్టితో కూడా ఇది మన శరీరాలు మటీ సిక్స్త్ తరత వచ్చింది సెవెంత్ ఆయన ఆయన స్థాపిస్తాడు ఆ మట్టితో క్వార్టర్ అంటే ఆయన పరమ కుమ్మరి పరమ కుమ్మరి చేతిలో తయారైంది ఇరిమియా దూపించిన దర్శనం అదే కదా ఆ మట్టి బాగా తయారు చేయబడింది కానీ అది ఏం జరిగింది అనేది నేను ఒక వాక్యం మీకు చూపించి నేను ముగిస్తాను ఇప్పుడు వాక్యాన్ని కానీ ఓ విషయం బాగా అర్థం చేసుకోండి నాకు ఈ విషయం చాలా కాలం ఒక ఆల్మోస్ట్ టూ థౌజండ్ నేను స్టార్ట్ చేసినట్టు నేర్చుకోవడం ఈ ప్రవచనం ఇవి తిరిగి తిరిగి నెరవేరుతూ ఉంటాయి మన ప్రభుత్వ పుట్టకముందు ఈ ఏడు రాజ్యాలుండే అంటే ఆరు రాజ్యాలుండే ఏడవది మన ప్రభుత్వం ఆరంభమైంది ఈ రోజు వరకు మన మధ్యలో ఉంది కానీ ఇది సెకండ్ ఇయర్ లో మన రోమ్ తో స్టార్ట్ చేస్తే రోమా చక్రవర్తితో స్టార్ట్ చేస్తే రోమ్ తర్వాత స్పెయిన్ ప్రపంచాన్ని గడగలలాడించిన దేశం అంటే మన కాలంలో ఈ రెండు వేల సంవత్సరాలు స్పెయిన్ తర్వాత అంటే రోమ్ తో స్టార్ట్ చేస్తే స్పెయిన్ స్పెయిన్ తర్వాత వచ్చేది గ్రేట్ బ్రిటన్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ తర్వాత వచ్చిన రాజ్యము రష్యా రష్యా గడగలడించింది ఎంత దేశాన్ని దాని తర్వాత జనవరి హిట్లర్ టైమ్ లో వాడు దాని తర్వాత వచ్చింది కదా ఎన్ని రాజ్యాలు రోమ్ స్పెయిన్ ఇంగ్లాండ్ ఇటలీ రోమ్ కదా రోము స్పెయిన్ ఇంగ్లాండ్ రష్యా జర్మనీ ఇప్పుడు సిక్స్త్ది యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడున్నది అమెరికా ప్రపంచానికి గడవాలి ఇప్పుడు మనం ఉంటుంది అమెరికాని ఇప్పుడు మీరు బాధ అర్థం చేసుకోవాలి అక్కడ ఆల్రెడీ సిక్స్ అయినాయి ప్రభు పుట్టక ముందు రాజ్యాలు ప్రభు పుట్టి మొదలుకొని ఈ రోజు వరకు ఆరు రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించినాయి అంటే సెవెంత్ రాజ్యం మీకు అర్థం చేసుకోవాలి అది కంటిన్యూ అవుతా ఉంది ఎందుకంటే ఆయన చెప్పిండి అక్కడ నలభై అధ్యాయంలో వచనంలో ఆ రాజుల కాలంలో స్టార్ట్ అయింది అది ఆ రాజుల కాలంలో స్టార్ట్ అయింది ఐ గుర్తుల స్టార్ట్ కాలేదా చెప్పండి కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఐ స్టార్ట్ కలేదా గోశ ప్రాంతంలో ఇసా ప్రజల మధ్యలో పన్ను గోత్రీకుల మధ్యలో స్టార్ట్ అయిందా లేదా ప్రార్థాన స్టార్ట్ అయినాయి అక్కడ నుంచి మొదలుకొని మన ప్రభు పుట్టేంత వరకు ఆ రాజ్యాలు కంటిన్యూ అంటే అవి ఉంటుండగా కూడా మన ప్రభు రాజ్యం కనిపిస్తా ఉంది కానీ అది స్థాపించబడింది మన ప్రభు పుట్టిన పుట్టిన అంక అంటే థర్టీ ఇయర్స్ కదా చనిపోయే టైంకి స్టార్ట్ అయింది పర్లవరాజము సమీపించింది మారు మనసు పొందండి అని స్టార్ట్ చేసినవాడు బమి యోహాన్ దాని తర్వాత అది ఈ రోజు వరకు మన మధ్యలో కానీ మనకు చూపించిండు ప్రభు ఈ రోజు అది కుమ్మరి మట్టి గురదగా మారింది చివరికి ఈ రోజు మతపరమైన జీవితం బురదగా మారిందంటే నేను కొడతారు నువ్వు చెప్తే కాని నేను చెప్తుంది కాదు ఇది దానియులకి దేవుడు బయలుపరిచిండు ఎవరికి బయలుపరిచిడు దానికంటే ముందు లేబుటర్ దేశ్ ఒక అన్నింటికి బయలుపరిచిండు అది అర్థం కాలేదు కానీ దానియులకి అర్థమైంది కానీ దాని మీకు తెలుసా భవిష్యత్తులో బురదలాగా తయారైతే దేవుని బిడలని మీకు చూపించాల వాక్యాన్ని చూపించి ముగిస్తా చూడండి తర్వాత మీరు కొంచెం టైమ్ ఉన్నప్పుడు తులసి మొదటి అధ్యాయము పదమూడు వర్షం ధ్యానించండి ఇప్పుడు తర్వాత చూడండి ప్రకటన గ్రంథంలో ఉంది బురద లాగా అంటే దేనికి పని క్రాంతి అనే విషయాన్ని చూపిస్తుంది ఇక్కడ ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము పదకొండవ వర్షంలో దాని గురించి చెప్పబడింది చివరి రాజ్యం అంటే ఈ ఏడవ రాజ్యము రెండు వేల గంభీరంగా విస్తరించింది ప్రపంచం కానీ ఆ ఏడవది ఆరంభమైనప్పుడు ఏం జరిగింది అనేది ఇది కదా మిక్స్ అయింది అది ఆ మిక్స్ అయింది మీరు నేను ఇప్పుడు అంత డీటెయిల్ గా చూపించాను బాగా తెలుసుకోండి ఎట్లా మిక్స్ అయిందంటే రోమ చక్రవర్తి నెరో అనేవాడు కదా నెరో చక్రవర్తి ప్రభు స్వీకరించినాక క్రైస్తవులుగా మార్తాడు అరవ రాజ్యం కదా అది రోమంటే ఆరవ రాజ్యం ఇము ఆరవ రాజ్యము అంటే సిక్స్ అంటే సాటర్డే వీక్స్ లో సిక్స్ అంటే సాటర్డే వాళ్ళు సాటర్ ని పూజించేవాళ్ళు ఎస్ఏ తెలుసా మీకు అది ప్లానెట్ అది అదొక గ్రహం సాటన్ అదొక దేవత ఆ దేవతని పూజించే వాళ్ళు రోమియోలు గతంలో చరిత్రలో సిక్స్ అండ్రెట్ అంటే అన్ని కలిసినట్టు మనకి శాటన్ అనే పదం నుంచి శనివారం వచ్చింది సాటర్డే అందుకు మనం డేస్ కి ప్రాధాన్యత ఎందుకంటే ప్రతి డే ఒక దయ్యానికి ఒక సైతానికి అప్పగించారు అర్పించారు సమర్పించారు ఎవ్రీ మంత్ ఒక దేవత కి వాళ్ళే గ్రీక్ దేశస్తులు తర్వాత రోమియోలు కాబట్టి ఆ దినాలకు మనం ప్రాధాన్యం దాని తర్వాత అది ఎట్లా కరెక్ట్ అయిందంటే రోమా చక్రవర్తి రక్ష పొందినాక అక్కడ నుంచి కేథలిక్ మతం వచ్చింది కేథలిక్ మతము చాలా కఠినంగా పరిపాలించినట్టు మనం చూస్తాం కదా ఎంత మంది క్రైస్తులను చంపింది అది తెలుసా చరిత్ర పోపులు ఎంతమంది విశ్వాసాలను చంపిండ్రు చరిత్రలో మీరు చెప్పే బోధ తప్పు అన్నప్పుడు వాడిని గురి తీసిండ్రు వారి తలనరికించు అంత కఠినంగా చంపిన మనము ద బుక్ ఆఫ్ మార్టర్స్ ఫాక్సిస్ బుక్ ఆఫ్ మార్టర్స్ అనే బుక్ మనం చూస్తాం ఎంత మంది బిడ్డలని ఆ మతము చంపినట్టు మనం చూస్తాం అంటే ఇనుము మట్టి కలవు అవి కలిసి ఉండలేవు మిక్స్ అయితే కానీ యుగ సమాప్తిలో అన్ని మిక్స్ అయితేనే ఇనుము అంటే తేళ్లకి సాదృశ్యం సర్పంబర్ సాదృశ్యం మట్టి గొప్పజనం సాదృశ్యం ఈ ప్రవచనం ఈ దర్శనం మన టైంలో నెరవేరుతుంది అందుకు మనకి వాటితో సంబంధం లేదు ఎందుకంటే మనం ఆ బుక్లో ఉంటే దాని దగ్గపట్ల దుస్థితి మనకు వస్తుందని ఇక్కడ చూడండి చదవడం వరకు పదిహేడవ అధ్యాయ పదకొండవే వాటిని ఇక్కడ ముగించేస్తా పదకొండు గ్రంథము పదిహేడవ అధ్యాయం చూడండి ఈ చివరికి ఉన్నది ఎట్లుందంట బురద ఆ ఏడుగుడుతో పాటు ఒకటై ఉంది అంటే ఇది ఎనిమిదవది అంతే కదా ఏడుతో పాటు ఒకటైంది అంటే ఎనిమిదవది అంటే ఏడు ఎనిమిదోగా మారింది అంటే మన ప్రభు రాజ్యము రెండు వేల స్టార్ట్ అయినది ఏడవది అది సంపూర్ణంగా ఉండాల్సింది పోయి అది కొత్తగా తయారైంది అది అందులో ఉండకుండా ఏడుగా తయారైంది చూడండి అక్కడ ఏముంది మళ్ళీ సారి ఇంగ్లీష్ చాలా బాగుంది తెలుగులో లేదు అట్లా సెవెన్ చూడండి పెరిషన్ నాశనం కాబోతుంది అది ఎయిట్ అనేది సెవెన్ నుంచి వచ్చింది అది ఇప్పుడు మీకు ఎంత తేటగా అర్థం అవుతుంది చాలా కాలం పట్టింది అర్థం కావడానికి ఈ వాక్యం నేను ఇక్కడ వాక్యాన్ని ముగిస్తున్నా ఎయిత్ రాజ్యము అది బురదలగా తయారైంది అది నులివెచ్చిన జీవితం అక్కడ ఎక్కడ రాస్తున్నాను అది ఎక్కువ తయారైందంటే లూక్ వామ్ మూడవ అధ్యయము పదవ ఉంది ప్రణము మూడవ అధ్యయము అలా ఎయిట్ది బురదర్స్ అంటే పరమ కుమ్మరి చేత తయారైన పరమరాజము ఈరోజు బురద లాగా తయారైంది దేనికి పనికి రానిదా లాగా తయారైంది అందుకు అది నాశనం కాబోతుంది ఇత చెప్పడం చాలా కష్టం ఇట్లా అర్థం కూడా చేసుకోవాలి వాళ్ళు బైబిల్ కాలేజ్ నాకు తెలుసు అది కూడా వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ వేరే ఉంటుంది కానీ పరమ మనం చూపించిండు దాని ద్వారా బయలుపర్చిండు అది బురద తయారైంది చివరికి వచ్చేటికి యుగాంత మందు ఇవి జరగబోతున్నాయి అని దాని చెప్పిండు కానీ యుగాంత మందు చెప్తే అది రెండు వేల సంస్కృతిలో కదా రాజా అక్కడ ఉంది వాక్యం యుగాంత మందు ఏం జరగబోతుందో పరలోక దేవుడు మీకు ఇవి బయల్పరిచిండు రాజాని చెప్తున్నాడు మళ్ళీ యుగాంంత మందు అంటే నెబ్బందరూ ఎప్పుడు చనిపోయి రెండు వేల ఏడు వందల సంవత్సరాల కానీ యుగాంత మందు చెప్పింది గురించి ధానియాలు చెప్తున్నాడు యుగాంత మందు ఈ తిరిగి వస్తే అందుకే మనం చూసినాం రెండు వేల సంవత్సరాల కితం ఆరు రాజ్యాలు రెండు వేల తర్వాత ఈ రోజు వరకు ఆరు రాజ్యాలని చివరి రాజ్యాంగం కలవడం మనం అమెరికా అవి ప్రవచనము ఫిజికల్ లెవెల్ లో నెరవేరుతున్నాయి కానీ స్పిరిచువల్ లెవెల్ లో ప్రభు మనకే చూపించాడు నేను స్పెషల్ గా అరగంట చెప్తలేను మనకు చూపించింది ఏంటంటే ఆ ఎనిమిదవ రాజ్యము కరప్ట్ అయిపోయింది కరప్ట్ అయిపోయింది రోమిలో ఎట్లయితే కరప్ట్ చేసిండ్రో క్యాథలిక్ మతం కరప్ట్ చేసింది దేవుని వాక్యాన్ని కరెప్ట్ చేసుకుంది మనుషుల కల్పితల బోధలతో కరప్ట్ చేసుకుంది అంటే అక్కడ స్టార్ట్ అయింది క్లే మంచి క్లే బురదగా మరడం అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి చివరికి మరీ చెత్తగా తయారైంది అందుకే నాశనం కాబోతుంది ఆయన రెండు వేల అవకాశం ఇచ్చాడు సంఘానికి అందుకే పేరు రాష్ట్ర పత్రికలు అందించినాం తీరుకు దేవుని ఇంటి యొక్క ఆరంభం కాలము వచ్చేయున్నది స్టార్ట్ ఇంకా జడ్జిమెంట్ టైం స్టార్ట్ మనకి కాబట్టి క్రైస్తవ చూశాను అందులో మనం లేదు మనం మతాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడిస్తాం ఎందుకంటే ప్రభు ఎప్పటి నుంచి లోకల్ ఆయన లోకల్ ఎవరు రానియలేదు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన పుట్టినప్పుడు స్థలం ఇవ్వలేదు ఆయన నివసించే స్థలం ఇవ్వలేదు ఆయన మందిరం మీదకి వస్తే కూడా మన ప్రభుని మంద్రం రానిలేదు సండే స్పూర్ ఆయన వచ్చేటాడు అంటే సబ్బా దినే వాళ్ళకి సాటర్డే కదా సాటర్డే ఆయన ఎరుసలిం మంది వస్తే వాళ్ళు లోపల రాని ధృవీకరించేవాళ్ళని అందుకని బయట వాక్యాలు చెప్పుకుంటూ పోయేవాడు సముద్ర తీరం కొండ ప్రాంతంలో అడవులలో వాక్యాలు చెప్పేవాడు ఎందుకంటే లోపల రానిలేదని ప్రకటన గ్రంథం చివరికి ప్రకటన గ్రంథం రెండవ తేడానికి ఆయన బయట తలుపు నన్ను ఎవడు లోపలికి ఆహ్వానిస్తాడు అంటే చర్చి లోపల ప్రార్థన చేస్తుంది ఈయన బయట తలుపు కొడుతున్నాడు గర్థమవుతుంది నేను చెప్పండి కాబట్టి మీరు అర్థం చేసుకోండి నాకు బాగా అర్థమైంది చర్చ్ అంటే బయటకి పిలవబడ్డవారు అని ఉంది గ్రీక్ భాషలో ఎక్లీసి అంటారు ఇంగ్లీష్ గ్రీక్ భాషలో ఎక్లిసి అంటే బయటకి పిలువబడ్డవారు బయట ఎవరున్నారు ప్రభు నువ్వేం చేస్తున్నావు లోపల పాడలు పాడుకుంటున్నావు అర్థం అవుతుందా ఆయన బయట ఉంటే నువ్వేం చేస్తున్నావు ఆ విషయం నాకు చాలా కాలం క్రితం వేలపరచబడింది అందుకు ఆయన బయట ఉన్నప్పుడు నేను ఎంత పట్టు ఉండాలి కదా ఆయనని బయట పెట్టి లోపల పండుకుంటే ఏమని అర్థం ఉందా శుభమీరాల గురించి మనం ధ్యానించిన వాక్యం చూపించిన ప్రభుత్వ కొంతకాలం కదా ఆమె నిద్రపోతుంది తన ప్రియుడు బయట తలుపు కొట్టి కొట్టి కొట్టి ఎండకి వానకి మంచికి తడిచి వెళ్లిపోయిండు ఆమె భారంతో నిద్రమత ఉండి తిరిగి లేచి బయటికి చూస్తే ఎక్కడ ఉంటాడు ఆయన నేను వెళ్ళిపోయింది అప్పుడు బయట పరిగితే నా ప్రియుడు ఎక్కడెక్కడ అని శ్రమల కాలంలో క్రైస్తవ సంఘము ప్రభులు వెతికితే దొరకడు ఆయన ఉన్నప్పుడే కట్టుకోవాలా ఆయన ఆయన వెంబడి మనం పోవాలి అందుకే మన జీవితం మన సేవ జీవితం అంతే మనం బిల్డింగ్స్ కట్టుకొని కట్టుకోవచ్చు మనకు ఎబిలిటీస్ ఉన్నాయి నాలెడ్జ్ ఉంది పెద్ద పెద్ద చర్చలు కట్టవచ్చు మనం కానీ మనం అట్లాంటి టైంలో వేస్ట్ చేయము ఎందుకంటే చర్చ్ ఆత్మీయమైంది అది బయట ఉంది అది మొబైల్ గా ఉంది చర్చ్ ఇస్ ఆన్ ద మూవ్ కాబట్టి మనం కూడా దాని బయటకు పోవాల దాని వెంట పోవాలా ప్రభు ఎక్కడ పోతే గొర్రె పిల్ల ఎక్కడ పోతే వీర వెళ్లిరనుందా వాటికి మనం చూసినాం కాబట్టి మన సేవ జీవితం అట్లా కొనసాగాల ఈ బురద బురద లాగా తయారైన సంఘంతో పని కానీ అందులో నుంచి కొందరు బయటకు వస్తారు నువ్వైనా ఎక్కొచ్చాం మనం కూడా ఒకప్పుడు బురదగానే ఉంటుంది బయటికి వచ్చినాం కాబట్టి ఇక్కడ చెప్తారై కేమరా నేను బురద అనేసి నేను వస్తారు ఇది జరిగినాయి ఎందుకు ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కుంచెంల పిండిలో అంతకు ముందు పోలిసిన పిండిని కలిపిన పిండితో పోలింది పర్లవరాజ మీరు వచ్చి అది మొత్తం పోలిసిపోయిందంటే ఇది పులిసిపోయిందా పులిచిపోయిందా అని కొట్నీకి వచ్చి తరిమేసి ఎలగొట్టిన సంఘాలలో నేను చూసిన కాబట్టి వాళ్ళ పని అది వాళ్ళు కఠినంగా ఇనుములాగే ప్రవర్తిస్తుంటారు కేథలిక్ మతం ఎట్లా ప్రవర్తించిందో ప్రొటెస్టెంట్ మతం కూడా అక్కడే ప్రవర్తిస్తుంది మీరు చూస్తున్నలేదు ఆత్మీయంగా అర్థం చేసుకోండి అందుకే వాటితో మనకి ఏ సవాసం లేదు మనం కేవలం మన ప్రభుత్వం సవాసం చేస్తాము గొప్ప మీద మనం మనసు కేంద్రీకరించుకున్నాం ఆ బురదల నుంచి మనుషులు బయటకొస్తారు అంతేనా మంటే పెంట నుంచి పైకి లేపుతాడు ప్రభు ఆ బురదల నుంచి ప్రభు గొప్ప లేపబోతున్నాడు నీ సేవ జీవితం అది అందుకు మనం వేస్ట్ చేయదు మన టైం ఉద్యోగాలు చేసుకోండి అన్ని చూసుకోండి పనులు మట్టుకు ఖచ్చితంగా మీరు పోవాలి సేవకి మీ సేవ వల్ల బురదలకి వెళ్లి వస్తారు మనుషులు అది నేను నేర్చుకున్న సత్యం కాబట్టి కాంప్రమైజ్ కాము గతకాలం ఏషాగు జీవితం క్రైస్తవ జీవితం ఆయన సుఖాన్ని ఎట్లా ఆశించిండో సుఖానుభవం కొరకు ఎట్లా తన చేసకు హక్కుని నమ్ముకుని భ్రష్డైపోయిండో దాని తర్వాత కన్నీలు విడిచి ఏడ్చిన గానీ పశ్చాత్తాపం పొందే అవకాశం లేక నశించిపోయిననుంది ఆయన గురించి వాక్యం కాబట్టి క్రైస్తవ జీవితం ఈరోజు సుఖానుభవం ఆశ్రయించింది టైం పాస్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ దాంతో అది ఫుల్ ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వల్వ్ అయిపోయింది ఉపాసం ఉంటారు పొద్దున సాయంత్రం వరకు ఈవినింగ్ వస్తే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తోనే వాళ్ళ కాలం పోతా ఉంటుంది అంతా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కండిషనింగ్ లైఫ్ అనేది మనం ఆయనకి కండిషన్ కావాలా ఆయనకి ఈ కావాలా కానీ వీళ్ళు ప్రోగ్రామ్స్ ఈ అయిపోయి నెరవచ్చు కాబట్టి వాటితో మనకి ఏం లేదు దానికి బట్టిన దుస్థితి మీకు పట్టాలని చెప్పిండు బొబ్లో నులిపోతుంది దానికి బట్టిన దుస్థితి మీకు పట్టకుండా త్వరగా దాని నుంచి పారిపోవడం అని చెప్పిండి ఈ లోకం నుంచి మనం పారిపోవాలా మన సేవని కొనసాగించుకోవాలి ప్రభు మనకి ఎందుకు ఇవన్నీ చూపించి అర్థం చేసుకోగల ఈవెన్ ఇది జీవగ్రంథాన్ని ఇవన్నీ నెరవేర్తున్నాయి మన టైంలో నెరవేర్తున్నాయి ప్రవేశ దాని గురించి మనం ఎప్పుడు ధనించలే అంత డీటెయిల్ గా ఒక్కసారి మీకు గుర్తుందో లేదో మనం ధనించ గురించి చెప్పినాక ధాన్యలు కాళ్ల మీద సాష్టంగా పడతాడు నెబ్బద్ది రాజు ఆయనను పూజిస్తాడు ఆయనకి ధూపం వేస్తాడు దానియల్కి మళ్ళీ ధాన్యలు ఎందుకు అట్టగించలే రాజా నేను కాదు కదా నేను చెప్పింది ప్రభు నాది చూపించాడు నన్ను పూజించక రాజాని చెప్పాలి కదా దానిని చెప్పలేదు అక్కడ కాబట్టి మన జీవితంలో కూడా అట్లనే నెరవేరుతా ఉంటది మనుషులు మనల్ని పొగడము మనల్ని పూజించడము అవకాశం ఇవ్వద్దు మనం ఎందుకంటే ఈ టైంలో ఇంకా విశేషంగా ఇవన్నీ బయలుపరుస్తాడు ఎవరు మీకు తెలుసు ఎందుకంటే అవి ప్యాటర్న్స్ రిలీజ్ అయిపోయినాయి ముద్రలు విప్పిండి కదా ఆరోప బల దగ్గర మనం ఉన్న ముద్రలు విప్పినాక అర్ణార్థమవుతుంది మనకు వాక్యాలు కాబట్టి ఇవన్నీ నెరవేరే మనం ఉన్నాం ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే నీ జీవితంలో మళ్ళీ ఎప్పుడు సైకిల్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ తర్వాత వస్తుందా అప్పుడు వారికి ఎంతమంది ఉంటామో తెలియదు ఎందుకంటే సైకిల్ అంతే ఇది ఇది విడిచిపెడితే ఇది ఇంకో జరిగిపోతుంట వాక్యం ఉంది వాక్యం బైబిల్ ఉంది వాక్యం ఎవరు విడిచిపెడితే అది వేరే వాళ్ళు జరిగిపోతుందంట విడిచిపెట్టే ఇంకో జరిగిపోతుందంట అట్ల పోయినాక మళ్ళీ చివరికి తిరిగి నేర్కొస్తున్నట్టు అప్పటికి నీ కాలం ముగించుకుంటావు నీ ఏజ్ అయిపోతుంది ఇంటెలిజెన్స్ పోతుంది చూపు పోతుంది శక్తిపోతుంది అందుకే ఈ రోజే ఇంపార్టెంట్ బైబుల్ జీవితం క్రైస్తవ జీవితం ఈ రోజు నుంచే మనం వీటిని నేర్చుకునే ప్రయత్నిస్తాం ప్రవా నాకు ఇష్టం ఉంది ప్రవా దానిలాగే నేను నేర్చుకోవాలి ఇవి నేను కాదు నేను అనేట్లోకి ఇవి చూపిస్తాను ప్రవ్వాళ్ళకి అర్థమైన రీతిగా వీటి నేను ప్రకటిస్తాను ప్రవ్వా అటువంటి సేవ జీవితంలో నన్ను నడిపించు ప్రవ్వా ఎందుకో చివరికి మరోసారి జ్ఞాపకం చేస్తా ఎక్కడపైన జ్ఞాపం చేస్తున్నా ప్రాణగ్రంథం ఇరవై ఒకటో అధ్యాది మనం చూపించింది ప్రభు పర్లోక రాజ్యం పై నుంచి కిందికి దిగిరావడం పెళ్లి కుమార్తె తన వరిడి కొరకు అక్కడ నుంచి దిగిరావడం దర్శనంలో చూస్తుండదు వ్యూహాను భక్తుడు అది ఎట్లుంది అంట ఫోర్ స్క్వేర్ ఆ హెవెన్ జెరూసలేము చర్చౌకంగా ఉంది అంటే స్క్వేర్ కదా పర్లో ఒక స్క్వయర్ గా అంటే దాని దాని మైల్స్ అని కాలిక్యులేషన్ ఉన్నాయి అక్కడ అది చర్చవకంగా ఇంగ్లీష్ లో ఫోర్ స్క్యర్ అని ఉంది ఎవరు కూడా ఫోర్ స్క్వేర్ చర్చ్ అని పేరు పెట్టుకుంటారు నిన్నారా చర్చ్ పేరు ఫోర్ స్క్వేర్ అని ఉంది బైబుల్ లో చాప్టర్ లో 4 స్క్వైర్ చర్చ్ అంటే నాకు తెలుసు చిన్నప్పుడు ఫోర్ స్క్వేర్ సిగరెట్ ఉండేది ఫోర్ స్క్వేర్ సిగరెట్ ఉండే నాకు తెలుసు గ్రీన్ కలర్ లో ఉండేది దాని కవర్ మీద నువ్వు నీకెంటే తెలుసు అనొచ్చు మేము చిన్నప్పుడు పతానే టోలం పడుతుంది అవన్నిట్ల పెట్టి రాళ్ళు కొడితే ఎన్ని పతాలే కొడుతా అని నీకు అండొచ్చు కూడా గుర్తుంది నువ్వు కూడా అండవు పతాలాట ఫోర్ స్క్వేర్ చర్చ్ పేరు ఫోర్ స్క్వేర్ ఉంది పరమయురు లేకు ఫోర్ స్క్వేర్ లాగా ఉందట అంటే చర్చౌకంగా ఉందంటే ఫోర్ డైన్షన్స్ కరెక్ట్ డైమెన్షన్స్ ప్రతి ప్రతి దిక్కున మూడు మూడు గుమ్మములు ఉన్నాయి అంటే త్రీ గేట్స్ ఉన్నాయి అటు దిక్కు త్రీ గేట్స్ ఇటు దిక్కు త్రీ గేట్స్ అటు దిక్కు త్రీ గేట్స్ ఇటు దిక్కు త్రీ గేట్స్ ఒక్కొక్క గేట్ దగ్గర ఇద్దరిద్దరు తూతలు అగ్ని కడ్గాలు పెట్టుకున్నారు అది దర్శనం పర్లోక దర్శనం అయితే దాంట్లో నుంచి వెలుగు బయటకు వస్తుంది అందులో ఏమి లేవు గంగాలం లేదు బలిపీఠం లేదు అందులో ఏమి లేవు సామగ్రి అందులో కేవలం ప్రభున్నాడు ఆయన నుంచి వెలుగు వస్తుంది ప్రభు నుంచి మన ప్రభున్నాడు అందులో ఏ ప్రభు అందులో నుంచి ఆ వెలుగులో ఎంతో మంది గొప్ప జనము సంచరిస్తున్నారట ఆ వెలుగులో పర్లోక రాజ్యంలో అయితే భూరాజులు ఆ మందిరంలోనికి పోతున్నారంట తమ మహిమని తీసుకొని పోతున్నారు అక్కడ వాకి దూతలు ఆపుతలేని వాళ్ళని ఈ గొప్ప జనం ఏమో లోపలికి వాళ్ళు బయటనే ఉంటున్నారు ఈ భూరాజులే పర్లోకపోతున్నారు ఇది నేను ప్రతి చెప్తున్నా ఏం తెలుసా చానా చిన్న గుంపు ప్రభు దగ్గరికి వెళ్తారు లోపలికి చాలా చిన్న గుంపు నీకు ఇష్టముందా అందులో ఆ గుంపులు ఉండాలని లేక కొన్ని మైళ్ల దూరంలో ఆ వెలుగులో జనులు సంచరిస్తున్నారంట ఎవ్వరు లోపల పోలేకపోతున్నాడు ఎందుకంటే వాడు మెకానికల్ గా జీవించాడు రక్షణ బంధుండు వరకు జీవించాడు కానీ ప్రభు చెప్పిన మాట ప్రకారంగా జీవించలేదు తన జీవితాన్ని సమర్పించుకుని త్యాగపూరితమైన సేవ చేయలేకపోయాడు సంపూర్ణమైన వినయ భయభక్తులు కలిగిన ప్రీతికరమైన సేవ వాడు చేయలే అటువంటి వాడే భూరాజు రాజు అంటే ఇతరులను పరిపాలించేవాడు ఇతరుల భావోగాలు చూసుకునేవాడు ఇతరులను ఉపశమన కష్టాల నుంచి వాడికి ఉపశమనం కల్పించేవాడు వాడికి ఎటువంటి శ్రమ వచ్చినా వాడిని ఆదుకుండేవాడు రాజు అనేవాడు మన అటువంటి సేవకుడే భూరాజు అంటే భూమి భూమి అంటే గొప్ప జనాన్ని పరిపాలించేవాడు వీడు గొప్పజనానికి సత్యాన్ని ప్రకటించేవాడు ఈ రాజు మన అటువంటి రాజుల వంశంలో పేరు చెప్పినట్టు మనల్ని తయారు చేసుకుంటే దేవుడు అటువంటి రాజుగా ఉండకుండా నేను ఆడంబరంగా జీవిస్తా నేను రాజు అనే ప్రాస్పెరిటీలో జీవిస్తా రాజు అదే టీచింగ్ చర్చలో ప్రపంచం అంతటా మనము రాజుల వంశం బ్రదర్ మనం ప్రాస్పెరిటీలో జీవించాలా ఆడంబరంగా జీవించాలా బ్రదర్ ఆస్తులు తంపించడం తప్పులేదు బ్రదర్ నేను చెప్పిన మీకు ఎన్నిసార్లు ఎంత డేంజరస్ బోధన రాప్చర్ కల్ట్ బోధకులు దాన్ని ప్రబోధించారు ప్రపంచం అంతటా స్ప్రెడ్ చేశారు ప్రాస్పెరిటీ వాస్తులు ఏం తెలుసా సంపూర్ణంగా సంపాదించుకుంటే దాన్ని విడిచిపెట్టి పోపు దిగలవా పర్లోకరాజని బోనికుండా అడ్డగిసింది ఆ బోధ పర్లోక రాజనికి సిద పర్సెంట్ రా అని ప్రభు చెప్తుంటే అది సమీపించిందని చెప్తుంటే లేదు బ్రదర్ నువ్వు ఆ కార్లు సంపాదించుకో మిద్దలు సంపాదించుకో మెడల్ సంపాదించుకో ల్యాండ్ సంపాదించుకో నీ జీవితం ఇక్కడనే పెట్టుకో అక్కడ వద్దు బ్రదర్ అని చెప్పే బోధనే ప్రాస్పరిటీ బోధ అంత డేంజరస్ బోధ రాచర్ కల్ట్ బోధకులు ప్రకటిస్తారు ప్రపంచం అది ఆంగ్లికన్ చర్చ్ కూడా అంటుకుంది ఒకప్పుడు ఆంగ్లికన్ చర్చెస్ నమ్మకపోయే అవన్నీ ఓన్లీ బ్రదర్ ఇన్ సంఘాలు నమ్మాడు ఒకప్పుడు హెబ్రగుండ నమ్మకపెడ్డు ఇప్పుడు అబ్బుం నమ్ముతున్నారు అందరిని నమ్ముతున్నారు వాళ్ళ పాటలకి గుర్తించినా వాళ్ళ హెబ్ర పాటలు గుర్తించినా వాళ్ళ ఆ బోధకు వచ్చేసారు ప్రతి చర్చి రోజు ఆ బోధకు వచ్చేసినాయి ఎన్ని టైమ్ మోసం కాబట్టి మనం ఈ సత్యాన్ని గ్రహించి బురదగా తయారైంది బురదగా తయారీ మనం ఆశించుకుంటలేదు అర్థం అవుతుందా మనం బురద పోతే అయినా గానీ అన్నిటి భరించాలా నిందలు భరించాలా బాధలు భరించాలా వాళ్ళందరినీ ప్రభుత్వంతో నడిపించుకోవాలా అది మన సేవా జీవితం ఎన్ని టైం సేవా జీవితం అటువంటి సేవ ఇంతకుముందు ఎవరు చేయలేదు ఇక మీదట ఎవడు చేయడా అటువంటిది ఉండదు అటువంటి సేవ మనకు అనుగ్రహించబడింది కాబట్టి త్వర సెటిల్ కావాలా త్వర మన పన్ను ముగించుకోవాలా ముగించుకొని సేవ మీద పడాలా దేవుడు ఏ ప్రాంతాన్ని నడిపిస్తా ఆ ప్రాంతం వెళ్లిపోండి ఒకటే జగ జమ కావాలని నేను ఎప్పుడు చెప్పాలి మిమ్మల్ని మీరు ఈ సత్యాన్ని గ్రహించాలా వెళ్లిపోతుండలా వెళ్లిపోయి అనేక ప్రాంతాల్లో మీరు సెటిల్ కావాలా అక్కడ పోయి ప్రకటిస్తాడలా అట్లా మన కలు ముగించుకుంటే తర్వాత ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం ఆయన దగ్గర కలుసుకొని ఆయన నిశ్చిస్తాం పరిస్థితి అందులో ప్రవేశించాలి అది ఛాలెంజ్ నీకు ఇక్కడ ఈ రోజు అందులో ప్రవేశించకపోతే వేస్ట్ నీ లైఫ్ గొప్ప గొప్ప సేవకులు ప్రవ్వా నినా ప్రవేశించలేదంటే మీరు ఎవరన్నా గెలదంటాడు వేస్ట్ అయిపోయింది లైఫ్ నినా రోజు స్వస్థపరచలేదా దయములగొట్టలేదా అది చేయలేదా ఇది వాళ్ళ లైఫ్ అన్ని వేస్ట్ మీరు ఎవరోనా గిలేదంటాడు అక్రమం చేయబడారా మీరు ఎవరోనా తెలియదు వాడు గొప్ప జనం కూడా అంటే అది వెళ్తుంది పోయే వాళ్ళు పెళ్తున్నారు వాడు చెప్పిండు కానీ వాడు బోలేకపోయిండు వాని వాక్యం విని వాళ్ళు బయట పర్లో అట్లా జరుగుతుంది ఆశ్చర్యక్రియ కాబట్టి మనం ఈ సత్యాలు గ్రహించి మనమే కాదు మనతో పాటు అనేక మందిని ఆ మందిరం లోనికి తీసుకొని అటువంటి సేవకులు అందుకే సమస్త జనంను శిష్యులుగా చెయ్యండి అని చెప్పా లేదా చివరి వాగ్దానం అది మీరు సర్వలోకానికి వెళ్లి సరస్వతి స్వార్థ ప్రకటించని నమ్మిన వాడిని శిష్యులుగా మార్చుకోండి మీరు తయారు మీరు అనేకలని శిష్యులుగా మార్చుకోవాలి స్వార్థం కాదు క్రైస్తవ జీవితం వాళ్ళు క్రైస్తవులు స్వార్థపర్లేదు నో డౌట్ సెల్ఫిష్ అంత ప్రార్థనని సెల్ఫిష్ ప్రార్థన కానీ మన ప్రార్థన మట్టు శిష్యులుగా మార్చుకోవాలా ఆయన దగ్గర పోయినప్పుడు ఆయన మనల్ని మెచ్చుకోవాలా ఎంతగా ప్రవేశపడి ఎంతమందిని ఎంతమందికి ఈ సత్యాన్ని ప్రకటించే వాళ్ళు అందరినీ నా తప్పించారు అని మెచ్చుకోవాలని ఆ ఒకటే మనకు చాలు లైఫ్ లో ఎండ్ టైమ్స్ లో ఈ లోకంలో ఏం సంపాదించుకున్నా అది రాదు కాబట్టి దాన్ని భాగ్యం గొప్ప భాగ్యంగా ఎంచుకున్నారు వాళ్ళు పాత నిబంధన విశ్వాస విరుగురించి పత్రికలో అది గొప్ప భాగ్యంగా వాళ్ళు ఎంచుకున్నారు మన కూడా అక్కడ ఈ సాయంత్రం సమయంలో మనం వాక్యం చూసినాము అందులోని సత్యాలు గ్రహించడం త్వరగా ప్రార్థనతో మనం సమయాన్ని భూమికుందాం పరశుధర దేవ మీకు వందాలి అయినా మీ యొక్క వాక్యంలో ఎంతో జీవముంది మీ ప్రవర్నల్ మీరు చూపించిన ప్రవేశాలు అన్ని నెరవేరుతున్నాయి మా టైంలో చివరి కాలంలో ఆ యుగ యుగాంతమందు జరగబో విషయాలని మీరు నెబరం చూపించరు ఆయనకు అర్థం కాలేదు మర్చిపోయింది ఏ జ్ఞానవంతునికి హైలీ ఇంటెలిజెంట్ ప్రొఫెసర్లకు కూడా ఇవి అర్థం కాలేదు కానీ ఏ చదువురాని మాకు వీటిని మీరు చూపించినారు నాయన మీకు ఎంతో వాళ్ళు ప్రవ్వా అవును ప్రవ్వా అంతకుముందు ఉండే ఆ రాజ్యాలు ఇప్పుడు లేవు ఏడవ రాజ్యం స్థాపించబడింది కానీ ఇప్పుడు అది ఎనిమిదిగా మారింది అది నాశనం కాబోతుందని మీరు చూపించినారు ప్రభా ఈ రోజు ఆ త్వరగా హత సాక్షులు కాబోతున్నారు గొప్ప జనం మరణించబోతున్నారు అని మీరు మరోసారి చూపించినారు ఆ ఇరు వాళ్ళని తొక్కుతుందని చూపించినారు వాక్యం వాటిని బట్టి మీకు ఎంతో అందాలు ప్రభావం గ్రహించడం మేము అనేక ప్రకటించాల ప్రభావా మా సమయాన్ని మేము వృధా తీసుకోకుండా సహాయపడమని మీకు అంగీకారంగా మా సేవ చైతన్యాన్ని పునర్హింట్ సైతాను ప్రవ్వా ఈ యొక్క వాక్యని ప్రకటించేయకుండా మమ్మల్ని ముందు పోనీయకుండా వాడు అడగిస్తా ఉంటాడు కానీ ఇది మాది కాదు ఇది మీది ప్రభా కాబట్టి మేము మీ యొక్క రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడుతున్నాం మా స్వార్థం కొరకు మేం చేస్తలేం కాబట్టి సైతాన్ని గదించమని ప్రార్థిస్తున్నాం ఇక్కడ చేసిన ప్రతి పురాతనకి విజయం అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని మీ రాఖర వచ్చిపరచుకోవాలి